ప్రార్థన చేద్దాం అందరి కాళ్ళు మూసుకోండి పరిశుద్ధి రఘు తండ్రి కృపామైడ జీవం వల దేవ ఇసు ప్రభ నిన్న నేడు నిరంతరం ఏకరీతి గొప్ప తండ్రి మహాపరిశుద్ధిని దేవ నీకే స్థుతులు సోతాలు అర్పించుకుని నా దేవాన ప్రవ్వా ఈ ఘర్షణ కాలం అంతా నైనా మమ్మల్ని అందరినీ సురుచితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీ లెక్కలో నిలబెట్టున్నారు ప్రభా దివారాలు కాచి కాపాడినైనా ఈ నూతన దినం మాకు వందనాలు ప్రభా నైనా నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ మీరు మాకు సాహిక ఉన్నందుకు నీకు ఎంతో వందాలు ప్రవ్వా అయినా ప్రతి దశలనైనా నైనా మీ సన్నిధిలో మేమందరం సమయం గడపలాగానే మీ కృప దయచేసినందుకు నీకు ఎంతో ఎన్నో విషయాలు ప్రభావ మీరు మాకు బయలుపరిచినారు నైనా మీ బిడ్డల ద్వారా అయినా సిస్టర్స్ బ్రదర్స్ ద్వారా నీకు ఎంతో వందనాలు మేమందరం ప్రభా మీ సన్నిధిలో సమయం గడిపే గొప్ప ధన్యత మాకు ఇచ్చిన నీకు ఎంతో వందనాలు ప్రభా మేము ఎంతగానో ప్రభా ఆత్మీయంగా బలపడ్డం అయినా మీకు పరిశుధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడే ప్రభా ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారు ఓ ప్రభా మీకు నూతనమైన అభిషేకాన్ని కృపావారాలు మాకు అనిగించినారనైనా వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం అయినా మరోసారి ప్రభావ మేమందరం మీ పాద సంతకొచ్చినడంనా మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయండి ప్రవ మాలో ఇంకేమైనా ఆయాసరమైన జీవితం ఉంటే ప్రవా నోటి ద్వారా తలంపుల ద్వారా హృదయం ధర తప్పులు పాపాలను క్షమించండి అయినా మీకు రక్తంతో మా హృదయాలను కడగండి పవిత్ర పరచండి పరిశుద్ధ పచ్చండి మీరు ఎంతో పరిశుద్ధులు ప్రవ్వా మీకు పరిశుద్ధతను మాకు అనుగ్రహించిన ఓ ప్రవ్వా మీకు మీలో మీరు రూపాంతం పొందాలా ప్రవ్వా అయినా సజీవ యాగంగ సంపూర్ణంగా మీకు సమర్పించుకొని మీకు వరకు జీవించాలని సహాయపడండి అయినా మీకు నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రించినైనా ఈ ఆరధన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించినైనా మీకు పరిశుధాత్మ నడిపింపుదించండి రాణ బిడ్డ త్వరగా మీరు నడిపించినైనా ప్రతి ఆటంకాలను కొట్టివేయమని ప్రార్థిష్టం ప్రతి ఒక్కరు ప్రభా ఇంతకాలం మీరు నడిపించిన అనుభవాలు ప్రభ మీరు ఇచ్చిన గొప్ప కార్యాలు మేమందరం తలపు వచ్చి ప్రభావం నేను మహింపచ్చి ఘనపర్చలాన్ని మీకు కృపదయించమని గొప్ప దేవానికి సమస్త ఘనత మహిమా ప్రభావాలు అర్పించుకుంటాం వాక్యందరూ మీరు మాట్లాడిన పాటల ద్వారా మహింపందండి మీకు పరిషుదాత్మ నడిపింపు దయచేసి పత్తి బిడని సంధికి ఈ నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆమెన్ ఆమెన్ సిస్టర్ మరి శివాని సిస్టర్ పాట పాడతారు చిన్న పాటాంతము వరకు నీకే సేవ సల్పుదునంటినీ నీవు నీవు నాతో నుండి ధైర్యము నీచినడుపును రక్షక నీవు నాతో నుండి ధైర్యం డుపు నక్షక జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటినీ ఎన్ని ఆటం కమ్ములున్నను ఎన్ని భయములు కలిగినా ఎన్ని ఆటంకమ్ములున్నను ఎన్ని భయములు కలిగిన అన్ని పోవును నీవు నా కొడ నున్న నిజమిది రక్షక అన్ని పోవును నీవు నాకుడనున్న నిజమిది రక్షక జీవితాంతము వరకు నీకే సేవ సర్పుదునంటినీ అన్ని వేళల నీరు చెంతనయున్నయ్యను బావి బావి మహే తి తిన్నగాని మార్గమందునము నినడచెద రక్షక తిన్నగా మార్గమందునము ని నడుచెద రక్షక జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటిని నీవు నాతో నుండి ధైర్యమునిచ్చినడుపు ము రక్షక నీవు నాతో నుండి ధైర్యమునిచ్చినడుపు ము రక్షక జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటినీ నేత్రములు మీరు మీట్లు గొలిపెడు చిత్ర దృశ్యములున్నను నేత్రములు మీరు మీట్లు గొలిపెడు శత్రువగు సాతాను గెల్వను చాలుని కృప రక్షక శత్రువగు సాతాను గెలవను చాలుని కృప రక్షక జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదు నంటినీ జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటినీ నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపు రక్షక నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపు ము జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటిని నాదురుదయము నందుబెలు పఠనావరించిన శత్రులన్ నాదు హృదయ మందు వెళ్ళపటనావరించిన శత్రులన్ చెదరగొట్టు మురూపు మాపు ము శీఘ్రము గణ రక్షక చెదరగొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగణ రక్షక జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదు నంటినీ జీవితాంతము వరకు నీకి సేవ సల్పుదునంటినీ నీవు నాతో నుండి ధైర్యము నీచినడుపు ము రక్షక నీవు నాతో నుండి ధైర్యము నీచినడుపు నడుపు రక్షక జీవితాంతము వరకు నీ కేసేవల్పు నంటిని ప్రేజ్ అలాట్ థ్యాంక్ యూ సిస్టర్ మరి మన మధ్యలో క్యాథిన్ సిస్టర్ ఉన్నారు క్యాథిన్ సిస్టర్ వాక్యం షేర్ చేస్తారు ప్రేస్ అలాడ్ సిస్టర్ ప్రేస్ అలాడ్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేస్ అలాడ్ సిస్టర్ నా వాయిస్ క్లారిటీ ఉందా సిస్టర్ వినిపిస్తుందా క్లారిటీ ఉంది సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ ద లార్డ్ బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ద లార్డ్ ఈరోజు దేవుడు మనందరికీ దేవుని నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ఈరోజు వాక్యము కి మనకు వెళ్దాము దేవుడు ఈరోజు మాట్లాడుతున్నమాట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు కొన్ని వాక్యాలు చూసుకుందాము ప్రార్థన చేద్దాము దివంగళ తండ్రి నీకే వంద ట్లాది వందనాలు ఈ రాత్రి కాలంలో ఇసుక్రభా మొత్తం ఉన్న దేవనీకు వందనాలు ఇద్దరు ముగ్గురు నా మా మధ్య తండ్రి వాక్యం చెప్తా ఉదయం పావు కొంచెం మళ్ళీ షాక్ అవుతుంది బ్రేక్ అవుతుంది కొంచెం ఇప్పుడు హలో వాయిస్ రావట్లేదు సిస్టర్ Hello. Hello. Hello. Srishten? Hello, Sister. Hello. Hello, Sister. Hello. Okay, Sister. Okay, I'm going to break out. Okay. Thank you. Thank you. Thank you. హలో లేదు సిస్టర్ మళ్ళీ బ్రేక్ అవుతా ఉంది సిగ్నల్ అందట్లేదు అనుకుంటా హలో హలో ఓకే సిస్టర్ అంటే స్టార్ట్ చేయండి మరి బ్రేక్ అయితే అవుతుంది అట్లనే కనిపిస్తుందా సిస్టర్ ఇప్పుడు క్లారిటీ ఉందా ఓకేనా సిస్టర్ ఓకే సిస్టర్ ఇప్పుడు వాక్యం చూసుకుందాము మీరు రెండో గ్రంతిలో ఏడో అధ్యాయము ఇలా మనకున్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి కొనుచు శరంనకు ఆత్మనకు కలిగిన కల్ముషము సమస్త కల్ముషమును నుండి పవిత్రములుగా చేసుకుందాము ఇక్కడ పౌలు మాట్లాడతా ఉన్నాడు ఏమనంటే ఇక్కడ సంఘంతో మాట్లాడతా ఉన్నాడు కొరంతి సంఘంతోని ఏ విధంగా అంటే వాళ్ళతోని మాట్లాడతా ఉన్నాడు ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుధతను సంపూర్తి చేసుకొనచ్చు శరీరంకు ఆత్మకును కలిగిన సమస్త కల్ముషం నుండి మనను పవిత్రుడిగా చేసుకుందాము అంటే ఇక్కడ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అనేకమైనవి కదా మనకు అన్ని వాగ్దానాలు కదా మొదటి మన ఆది కాండం చూసే ప్రకటన వరకు దేవుడి అనేకమైన వాగ్దానం తన బిడ్డ సిగ్నల్ ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ అన్న ఇప్పుడు వినిపిస్తుందా బ్రదర్ నే సౌండ్ ఎంత తీసలేదు ఇప్పుడు వినిపిస్తుందా సిస్టర్ సౌండ్ ఎంత తీసరా సిస్టర్ వినిపిస్తుందా గట్టిగా మాట్లాడం హలో హలో హలో ఉంది ఓకే ఓకే ఓకే సిస్టర్ అయితే వినిపిస్తుందా సిస్టర్ ఇప్పుడు ఓకే సిస్టర్ క్లియర్ ఉంది ఓకే సిస్టర్ స్వరాజ్ మీరు మ్యూట్ చేయండి స్వరాజ్ ఓకే అయితే ఇక్కడ పౌలు మరి ఆ సంఘంతో మాట్లాడుతున్నాడు అనేకమైన వాగ్దానం చూడు దేవుడు మనకు వాగ్దానాలు ఇవ్వబడ్డాయి ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోమని కొనుచు శరీరము ఆత్మను కలిగిన సమస్త కల్మషం నుండి మనను పవిత్రగా చేసుకుందామని ఇక్కడ చెప్తా ఉన్నాడు చూడు దేవుడు బతక పాపం నుంచి కడగబడనీకి మరి దేవుడు మనకు అనేకమైన మరి దేవుడు జీవగ్రంథాన్ని ఇచ్చిండు చూడు అనేక మనకి మనకు ప్రామిసెస్ ఉన్నాయి మరి వాగ్దానాలు ఉన్నాయి చూడు మనకు ఈ వాగ్దానాలు మనకు బలమైన వాగ్దానాలు కదా దేవుడి చెడియే జీవమైన వాగ్దానాలు చూడు ఒక్కొక్కసారి ఈ వాగ్దానాలు వింటుంటే మనకు ఎంతో శక్తిని వస్తుంది ఎంతో బలహీనమైనప్పుడు శరీరం బలహీనమైనప్పుడు ఆత్మ బలహీనమైనప్పుడు ఈయన వాక్యాలు దేవుడివి ఈ జీవమైన వాక్యము మనం బలపరుస్తా ఉంటది కదా ఒక్కొక్కసారి మనం ఆవిశ్వాసంలో పడిపోతా ఉంటాం బలహీనమైపోతా ఉంటాం వాక్యంలో విని కూడా చాలా మంది ఏమైపోతుంటారు బలహీనమైపోతారు కదా మరి ఆవిశ్వాసంలో పడిపోతుంటారు ఇది జరుగుతుందా ఇది జరగదా అదనేది జరుగుతూ ఉంటది కానీ దేవుని వాక్యము ఎట్లుంటదంట అది బలమైనది అది జీవము గలది కానీ ఇక్కడ ఈ ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే ప్రియులారా మనకు ఈ వాగ్దానం ఉన్నది కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోమంటున్నాడు సంపూర్తి చేసుకోవచ్చు శరీరంకు ఆత్మకు కలిగిన కల్మషము చూడు ఆత్మకు శరీరానికి ఏమైతుంటది విరుద్ధం కదా మన హృదయం ఎంతో పరిశుధపరచది కానీ శరీరం బలహీనం ఉంటది దానిలో నుంచి కూడా తప్పించుకోనికి దేవుడు మన పరిశుద్ధపరచనికైనా వాక్యం ఉన్నది అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉండు ఆ సంఘానికి ఈరోజు దేవుడు మనకు ఎక్కడైతే బలహీనత దేవుడు ఇక్కడ బలమైన మాట మాట్లాడతా ఉన్నాడు ఆ బలమైన మాట మన హృదయాలకు తాకాలా తాకినప్పుడే మనం వెరేగింపబడతాము మన శరీరం క్రియలని తొక్కగలుగుతాము అంత బలమైన ఆత్మ దేవుడు దగ్గర ఉన్నది ఆ వాక్యమే జీవము జీవమే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో మాట్లాడుతున్నప్పుడు మనము ఏం చేయాలా బలపరచబడాలా చూడు శరీరము ఎంతో బలహీనత తెచ్చి ఉంటది అనారోగ్యం తెచ్చిపెడతా ఉంటది ఆవిశ్వాసం తెచ్చిపెడతా ఉంటది చదా మనస్పర్ధాలు కూడా తెచ్చిపెడతా ఉంటది అనేకమైన విషయాలలో కదా అర్థం చేసుకోలేక కానీ ఇక్కడ పౌలు ప్రతి విషయంలో మాట్లాడతా ఉంటాడు కదా అందుకే ఇక్కడ ఏం ఏమంటున్నాడు ప్రియులారా మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక ఆ దేవుని భయముతో కానీ దేవుడు భయం ఎప్పుడు ఉండాలా కదా మనము దేవుడికి మనకు సమీపం ఉంటాం కొన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి అన్ని నెరవేరుతాయి ఒక్కొక్కసారి అవిశ్వాసంలో మన భయాన్ని పోగొట్టుకుంటాం దేవుడు చూస్తున్నాడా వింటున్నాడా అని అంటూ ఉంటారు కానీ దేవుడు తన బిడ్డలని పరక్షిస్తుంటాడు ఆ పరిషక్ మనము నెగ్గాల కదా దేవుడు తన బిడ్డలని పరీక్షించినప్పుడు మనం ఏం చేయాలంటే ఓర్చుకోవాలా కదా దేవుడు ప్రతి ఒక్క దాంట్లో మనకు అనుపూర్వకంగానే నేర్పిస్తా ఉంటాడు కదా అందుకే దేవుని భయము తో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలా కదా ఆ పరిశుద్ధత మన జీవితంలో ఎప్పుడూ ఉండనీయాలని ఇక్కడ మాట్లాడతాం శుద్ధీకరణ ఈరోజు దేవుడు మాట్లాడది అదే కదా శుద్ధీకరణ పరిశుద్ధ పరచబడడం ఏ విధంగా ఉండాలా దేవుని కదా మనం పరిశుద్ధ పరచబడాలంటే ఎట్లా పరిశుద్ధపరచబడతాం దేవుని వాక్యం చేతనే మనం పరిశుద్ధ పరచబడతాం కదా ఈ లోకంలో ఏది కూడా మనము పరిశుద్ధ పరచలేదు కాబట్టి అది సంపూర్ణం చేసుకోవాలంటే ఎక్కడికి రావాలా దేవుడు వాక్యం దగ్గరికి రావాలా దేవుడు వాక్యం చేతేనే మనము పరిశుద్ధ పరచబడతాము కదా అప్పుడే కానీ శరీర క్రియలనే మనము లయపరుస్తాము కదా అందుకే ఆత్మకు ఎప్పుడు ఆటంకం చేసేది శరీర అవి ఎప్పుడు మనని ఏం చేస్తూ ఉంటాయి బలహీనం చేస్తూ ఉంటాయి మాటల చేతను శరీరంలో బలహీనత చేతను ఆ తలంపుల చేతను ఏమైపోతుంది అంటే ఆత్మను కదా బలహీన పరుస్తా ఉంటాయి కాబట్టి శరీర క్రియలను అనగ అంటే దేవుడు వాక్యం చేతనే మనకు జరుగుతుంది కాబట్టి శరీరముకు ఆత్మను కలిగిన సమస్త కల్ముషమును నుండి పవిత్రగా చేసుకుందాము అంటుడు పౌలు అందుకే మనకు కూడా అదే విధంగా చెప్తా ఉన్నాడు కల్ముషము మనలో కూడా అనేకమైనవి కదా అనేకమైన తలంపులు వస్తూ ఉంటాయి కదా ఎందుకంటే మానవుల్లో మనం శరీరంలో ఉన్నా కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధపరచబడాల కదా దేవుడు మనకన్నా ముందుగానే అన్ని సమస్తము జయించిండు కదా ఎన్నో క్రియల వల్ల కదా ఎన్నో శరీరంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేసిండు ఆ పాపాన్ని తీసివేసిండు కదా ఆయన శరీరంలో ఉన్నప్పుడు కూడా ఆయన అన్ని కూడా అణచివేసుకొని దేవుని మైమపరుస్తున్నాడు అదేవిధంగా ఈ రోజు మనతోను కూడా అదే మాట మాట్లాడతా ఉన్నాడు దేవుడు కల్ముషం నుండి మన పాపం మనలను పవిత్రంగా చేసుకుందాము సమస్త కల్ముషం సమ సమస్తము అంటే ఒకట రెండా చాలా అది లెక్కకు మించినవి కదా చాలా ఉంటాయి కాబట్టి దేవుడు అంటు దాని పవిత్రంగా చేసుకుందాము ఆయన ఇచ్చిన వాగ్దానం బట్టి కాబట్టి ఆ కూడా దేవుడు మాట్లాడతా ఉంటాడు అక్కడ ఇర్మియాతోను కూడా అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు ఆ ఎందుకంటే ఇరమ పదిహేడు తొమ్మిదో వచనంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దానిండి గ్రహింపగలడు ఎవడు కదా అదికే మన హృదయం ఏం చేయాలా జాగ్రత్త పరచుకోవాలా కదా మన హృదయాన్ని ఏం చేయాలా జాగ్రత్త పరచుకోవాలా ఎక్కడైనా మోసపోతాం కదా వాక్యంలో మోసపోతాము అనేకమైన సొంత కార్యాలలో కూడా మనం చేసుకున్న దాంట్లో కూడా మోసపోతా ఉంటాం అందుకే మనము ప్రార్థన ఎప్పుడు చేస్తుండాల దేవా నేను ఎప్పుడు కూడా మోసపోవద్దు ఎన్ని ఎట్టి విషయంలో కూడా మోసపోవద్దు మనము దేవుణ్ణి పరిశుధ పరచబడాలి అంటే మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి అంటే ఉండాలంట మోసపోవద్దు ఎంలా కూడా దేవాన్ని మోసపోతున్నా నాకు చూపించు దేవాని వేరే వాళ్ళు కూడా మోసం చేయదు ఎట్టి వంటి విషయంలో కూడా ఎందుకంటే చిన్నది కూడా దేవుడు పరిశుద్ధపరచండు హృదయాన్ని కదా మన హృదయాన్ని పరిశుద్ధ పరచుకోమంటాడు ఎందుకు అంటే ఎటువంటి పాపం కూడా దేవుడు అసహించుకుంటాడు ఎట్టి వంటి చిన్న పాపమైనా అందుకే ఏమంటాడు మోసకరమైనది మన హృదయము ఎక్కడైనా తప్పిపోవచ్చు కానీ దేవుడు అంటాడు పరిశుధ పరచుకోమన్నాడు కాబట్టి మన ప్రార్థన కూడా దేవుని మోసపోవదు ఇతరులు కూడా నేను మోసం చేయదు ఎటువంటి విషయం రూపాయి మన పోయినా పర్వాలేదు కానీ వాళ్ళ కూడా రూపాయి మనం తీసుకోనికి అవకాశం లేదు ఎందుకంటే దేవుడు అంత ఖండితంగా ఖచ్చితంగా రాసిండు కానీ మనం అన్నిట్లో జాగ్రత్త పడినప్పుడే మనం శుద్ధీకరింపబడతాం లేకుండా శుద్ధీకరించబడలేము ఆయన రాకడప్పుడు మనం పరిశుధపరచబడాలంటే ఇవన్నీ ఉండాలా అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి దాన్ని గ్రహింపగలవాడు ఈ రోజు నువ్వు గ్రహిస్తే ప్రతి ఒక్కటి కూడా తీసివేసుకోవాలని ఇక్కడ ఇర్మియా దాంట్లో రాయబడ్డది ఎందుకంటే ఎండ కూడా ఎందుకంటే అక్కడి నుంచి పాపం వస్తూనే ఉంది కదా సైతాన్గాడు ఎటువంటి చిన్నదాన్ని కూడా పడేస్తా ఉంటాడు కానీ మనం అనుకుంటాం మనం ఆశిస్తలేమని కానీ అక్కడ వయేసరికి మనం అందరూ పడిపోతా ఉంటాం పాపంలో అనుకొని కూడా మనం చేయగలుగుతాం ఎందుకంటే శరీర బలహీనతలు అందుకే దేవుడు మనకు పరిశుద్ధంగా ఉండమని పౌలు ఇక్కడ రాస్తా ఉంటాడు మనకి వాగ్దానంనే ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతో సంపూర్తి చేసుకోనొచ్చు అంటుంటాడు అందుకే అది సంపూర్తి కావాలంటే సైతం చేయనీయదు కానీ మనమేం చేయాలా ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్తగా అందుకే వివేకమైనది జ్ఞానమైనది మనకు అవసరము ఆ వరము లేకపోతే మనం అన్నిట్లా మోసపోతాం కదా ప్రతి ఒక్క దాంట్లో మనం ఇంటికి వచ్చి అన్ని చూసుకో అన్ని మోసపోయినట్టు వాళ్ళగా ఉంటాం కానీ తప్పిపోయిన వాళ్ళగా ఉంటాం కానీ అట్లా జరగకుండా ముందుగానే మనం ప్రార్థన చేసి జాగ్రత్త పడితే ఎండ కూడా మనము మోసపోలేము ఏ వాక్యంలో కూడా ఎవరు బోధించినా ఎక్కడ కూర్చొని మనం విన్నా కూడా నువ్వు ఏ విధమైన దేవునికి పరిశుద్ధంగా నువ్వు నువ్వు అనుకుంటుండొచ్చు కానీ దేవుని బోధిస్తున్నాను కానీ అక్కడ కూడా మన ఎండ పడిపోవద్దు చూడు లాస్ట్కి ప్రకటనలో కూడా దేవుడు ఒకటే మాట అంటుటడు ఒకటి తీసివేసినో ఒకటి కల్పిననో వాడు నా పాత్ర కాదు అంటాడు ప్రకటనలో మరి చాలా మంది కల్పితమైన బోధ చాలా మంది చెప్తుంటారు కదా అందులోనే పడిపోతా ఉంటది చాలా మంది అది కూడా పరిశీలించుకోవాలా హృదయము ఎక్కడ తిరుగుతుంది మన హృదయం ఏ విధంగా బోధిస్తుంది కదా అందరూ వాక్యం చెప్తున్నాం అనుకుంటారు కానీ వాళ్ళు ఎందులో కూడా కల్పితము లేనివి కల్పిస్తే దేవుడికి నచ్చదు ఎందుకంటే దేవుడు నా పాత్ర కాదంటాడు నా మనిషికి కాదంటాడు కాబట్టి మనం ఏం చేయాలా ప్రతి ఒక్క దాంట్లో జాగ్రత్త పడాలా దాంట్లో మనం జాగ్రత్త మన హృదయము శుద్ధికి ఉందా లేదన్నది మనం ఏం చేసుకోవాలా పరీక్షించుకోవాలా కదా పరీక్షించుకోవాలా ఏ గ్రంథమైనందును వచ్చిన వాక్యమును విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఏమనగా ఎవడైనను వీటిలో ప్రకటన ఇరవై అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఒక మాట అంటాడు ఈ గ్రంథం ప్రతి ప్రవచన వాక్యమును విను ప్రతి వానికి నేను సాక్ష్యమించినది ఏమనగా ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగలు దేవుడు వానికి కలగజేయను ఇంత ఈ వాక్యం వింటే ఉంటే భయమైతే ఉంటది కదా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగలన్నీ ఏమేం తెగలు శాపము కదా నరకమైన ప్రతి ఒక్కటి ఆ శాపం కూడా ఆ తెగలు దేవుడు వానికి కలగజేస్తా అంటుండు మరి ఏ విధంగా నువ్వు పరిశుద్ధపరచబడతావు ఈరోజు శరీరాన్ని ఏ విధంగా నువ్వు వాడుకుంటావా ఆత్మను వాడుకుంటావా నువ్వు దేవునికి చోటిస్తావా ఈ లోకాంశానికి చోటిస్తావా అందుకే దేవుడు ప్రతి వాగ్దానం కూడా జాగ్రత్తగా రాయబడ్డాడు అందుకే మనం పరిశుధపరచబడాలా మన శుద్ధీకరింపబడాలా ప్రతి ఒక్క మోస పోవద్దు ప్రతి అందుకే ఇరిమియా ముందుగాలి అంటాడు హృదయము అన్నిటికన్నా మోసకరమైనది అది ఘోరమైన వ్యాధికలది దానిలో గ్రహింపగల వాడు ఎవడు ఎవరిని గ్రహిస్తారా నేను చేసుకుందే కరెక్ట్ అంటారు నేను చెప్పిందే కరెక్ట్ అంటారు అది కాదు ఒక్కసారి పరీక్షించి వెనుకకు పోవాలా నేను చెబుతున్నాను ఈ రోజు నేను ఎవరిని ఏం చేస్తున్నాను కదా నేను ఎవరితో ఏం మాట్లాడుతున్నాను జాగ్రత్త పడాలా దాంట్లో కదా వేరే బాధపడుతున్నారా వేరే నొచ్చుకుంటున్నారా కదా నిన్నవారిని పొరుగువాన్ని ప్రేమించమని ఆజ్ఞ ఉంది కదా మరి ఏ విధంగా నువ్వు బాధపడుతున్నావు వేరే వాళ్ళని కూడా బాధ పెడితే అది మంచిదైనా వాగ్దానం మీరినట్టే అయిపోతుంది కదా దేవుడికి ఇష్టమైనది కాదు అందుకే ప్రతి ఒక్క మన జాగ్రత్త పడాలైనా కూడా మనము మోసపోవద్దు మోసం చేసేటట్టు కూడా వేరే మనం ఉండకూడదు దేవుడు ఇచ్చిన వాగ్దానం అది ఇంకేమంటున్నట్టే కీర్తనకో విషయం అంటాడు నీ ఎదుట నేను కీర్తనడు నూట పంతొమ్మిది వచనంలో కూడా ఆయన పాపం గురించి చెప్తా ఉన్నాడు శుద్ధీకరించుకోమని ఏ విధంగా అంటే నీ ఎదుట నేను పాపము చెయ్యకుండున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను చూడు కీర్తనలో దావిధ ఒక్కటే మాట చెప్తున్నాడు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండో వచనంలో నీ ఎదుట నేను పాపం చెయ్యకుండున్నట్లు నా హృదయము నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను కదా ఆయన ఏమంటున్నాడు హృదయంలో ఆయన వాక్ దేవుడు వాక్యం పెట్టుకున్నాడంట ఇక్కడ నేను ఏ పాపము చేయకుండాన్నట్లు మన కండ్లు ఉండాలంట ఏ పాపము చెయ్యకుండున్నట్లు ఆయన వాక్యం ముందు పెట్టుకున్నారంట ఎవరైనా మనం అలా పెట్టుకుంటామా కదా పెట్టుకోలేము కానీ ఇంతగా పరిశుధపరచబడాలా ఆయన వాక్యం చేత కదా ఇంత పరిశుధ పరచబడితేనే దేవునికి అంగీకారంగా ఉంటాం మనం దేవునికి సమీపంగా ఉంటాము కీర్తన అందుకే చెప్తున్నాడిన కీర్తనలో నీ ఎద్దుట నేను పాపము చెయ్యకుండాన్నట్లు చెయ్యకుండా నా హృదయము నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను హృదయంలో ఏముందంటే ఆయన దేవుడి వాక్యము ఈ రోజు దేవుని వాక్యము మన హృదయంలో ఉంచుకొని ఉండాలా ఇంకా ఏమంటున్నాడంటే ఏప్రిలు పది ఇరవై రెండోది వచనము ఏప్రిల్ ఇరవై వచనము పదో అధ్యాయము ఏమంటే మనసాక్షి పల్ముషము ఏప్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము పదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు మనస్సాక్షికి కల్ముషము తోచకుండున్నట్లు రోక్షింపబడిన గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసి శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములలో సంపూర్తి సంపూర్ణ నిశ్చయత కలిగి యదార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధిను చేరుదాము కదా దేవుని సంధికి రావాలంటే ఏ విధంగా ఉన్నంత మన మనసాక్షి కలుషము తోచకుండున్నట్లు ప్రోక్షింపబడే హృదయంలో గలవారమై ఇరుమలమైన ఉదక్క స్నానము చేసి శరీరమును గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యదార్థమైన హృదయంతో మనము దేవుని సంధికి రావాలంటుంది దేవుని సన్నిధానంకు చేరుదాము ఎప్పుడంటే యథార్థమైన హృదయంతో రావాలా దేవుని సంధికి కదా మనకు మనసాక్షికిని ఒక కలుషము తోచకుండున్నట్లు మనకి ఏ విధమైన పాపము మనలో హృదయంలో ఉండడానికి వీలేదు ఎందుకంటే మన మనస్సాక్షి గర్దిస్తా ఉంటది ఈ రోజు నేను పాపం చేసిన ఈ రోజు మంచి చేసినా ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నువ్వేమనుకుంటో ఒక ఇంటికి వెళ్ళాలనుకున్నా ఒక సేవకి వెళ్ళాలనుకున్నా ఒక పని చేయాలనుకున్నా ఇంటి కార్యం చేయాలనుకున్నా ఇంటి పక్కలకు హెల్ప్ చేయాలనుకున్నా ఏదైనా ఒక మంచి కార్యం చేసినావనుకో నీ మనసాక్షి ఏమంటుంది అబ్బా దేవా ఈరోజు ఒక కార్యం చేసినా అనేది ఒక మనసాక్షి మనలోంచి వస్తా ఉంటది కదా వాళ్ళకు మంచి చేసినప్పుడు ఏమవుతుంది ఒక సంతోషం అయ్యో దేవుని ప్రేమ చేయగలిగిన మన ప్రేమ అంటే అంటామా కదా అదే మనసాక్షి కూడా మనలో నుంచి వస్తా ఉంటది నువ్వు చెడు చేస్తున్నావా నువ్వు మంచి చేస్తున్నావా దేవుని అంగీకారం ఉన్నదా అది ఇక్కడ దేవుడు అంటుడు మనస్సాక్షి కలుషములు తోచకుండాన్నట్లు రోక్షింపబడిన హృదయం గలవారమై నిర్మలమైన ఉదక చేసి శరీరము గలవారం ఉండి శరీరంలో గలవారమై ఉండి విశ్వాస విషయములలో సంపూర్త నిశ్చేత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధిక్కి దానంలోకి చేరుదాము అప్పుడే దేవుని సన్నిధికి చేరాలా కదా దేవుని సందికి చేరాలి అంటే ఈరోజు మన జాగ్రత్తగా పోవాలా కదా నీలో ఎటువంటి పాపం పెట్టుకునే గద్దిస్తూనే ఉంటుంది కానీ కొందరు పట్టించుకోరు కదా కొందరు ఏమనుకుంటారు నాలో ఏ పాపం లేదనుకుంటారు అన్ని లోపల చేసేసి చేసేస్తూనే ఉంటారు కానీ దేవుని సన్నిధికి వస్తారు ఎట్లా వస్తారట నేను ఏం చేయలేదని కానీ దేవుడు పర్శిస్తా ఉంటాడు తన బిడ్డనని మరి నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధికి వస్తున్నావు జాగ్రత్తగా వస్తున్నావా నువ్వు పడుతున్నావా దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు ఇక్కడ పౌలు ఎబ్రిలో అదే విధంగా చెప్తా ఉన్నాడు మన విశ్వాస విషయంలో సంపూర్ణ విజ ఏమంటున్నాడు నిశ్చయతము కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానముకు చేరుదాం అట్లయితే దేవుని సన్నిధికి వస్తేనే మేలు కానీ దేవుడు పరిశిస్తా ఉంటాడు కాబట్టి మనం యథార్థమైన హృదయం కలిగి ఉండాలా దేవుని సన్నిధిలో అని ఇక్కడ చెప్తా ఉన్నాడు మన జీవితంలో కూడా ప్రతి ఒక్కటి కూడా మనలో పాపం కూడా ఏది కూడా ఉండనికి బీలు అందుకే పౌలు మరి అనేకమైన విషయాలు ఆ సంఘానికి రాస్తా ఉండు కదా అనేకమైన వగ్దాలు మనకు ఉన్నాయి ఎందుకు మనం బలహీనమైపోతా ఉంటాం బలహీనత కావదు దేవుడు బలవంతుడు అయిన వాక్యమే మనము బలపరుస్తా ఉంటది అన్ని విషయంలో కదా ప్రతి విషయంలో మరి దేవుడు తన బిడ్డలకు అనేకమైన విషయాలు తెలియజేసినా కూడా చాలా మంది ఏమైపోతా ఉంటారు బలహీనమైపోతా ఉంటారు అన్ని తెలిసి కూడా పడిపోతా ఉంటారు కదా వాళ్ళ విషయాలలో జాగ్రత్తగా ఉండలేకపోతారు అదే కదా దేవుని సన్నిధిలో సైతం ఈజీగా వాడుకుంటా ఉంటుంది వాళ్ళని ఎందుకంటే ఆ బలహీనమైన మాటలతో పడిపోతా ఉంటారు తట్టుకోలేకపోతారు కానీ మరి ఎన్ని సంవత్సరాల నుంచి నమ్మినా మళ్ళా ఏమంటుంటారు దేవుడు నాకు ఏం చేసిండని చాలా అంటుంటారు నేను చాలా మంది నోట్లో వింటా ఉంటాను కానీ వాళ్ళకు విశ్వాసం అనేది సంపూర్తిగా లేదు లేక వాళ్ళు ఏమైపోతూ బలహీనమైపోతారు దేవుడు చేసిండని వాళ్ళు ఈలోక మటు కార్యాలయం అడుగుతుంటారు కాబట్టి ఈ లోక శరీర క్రియలు వాళ్ళని ఉన్నాయి కాబట్టి ఈ లోక సంబంధమైనయే వాళ్ళ కావాలా కదా ఆత్మీకంగా దేవుడు మనకి ఎంతగానో అనేకమైన విషయాలు బయలుపరిచిండు అనేకమైన విషయాలు రాసిండు జాగ్రత్త దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడే నీకు అన్ని కనబడతా ఉంటాయి నేను ఏం చేసిన అనేది కానీ చాలా మంది కూర్చోళ్ళు నేర్చుకోలేరు కూర్చొని నేర్చుకున్నప్పుడే కదా నీ జీవితం పరక్షింపబడుతుంది అప్పుడే నీకు తేటగా అన్ని అర్థమవుతా ఉంటాయి కదా అప్పుడు తెలుసుకోలేవు దేవుని సన్నిధిలో ఎక్కడ ఉన్నావు నువ్వు ఏం బోధిస్తున్నావు అనేది కదా మనకు ఒక భయము భక్తి అనేది ఉండదు ఎప్పుడైతే నీకు భయం భక్తి అంటే అదే కదా దేవుని సన్నిధిలో భయముతో వనుకుతో దేవుని సన్నిధిలో కూర్చొని మనం నేర్చుకోమంటాడు ఒక భక్తుడు చెప్తూ ఉంటాడు రాసుంటుంటాడు అనేకమైన విషయాలు మనకు తెలుస్తానంటే ఆయన వాగ్దానంలో ఆయన మాటలు అయినా కూడా మనం ఏం చేస్తూ ఉంటాం బలహీనం ఉంటాం అదే ఈ మత్త సువార్త మనకు పదకొండు అధ్యాయంలో ఒక విషయం ఒక్క నిమిషం పదకొండు మత్తార్త పదకొండో అధ్యాయము స్వార్థ పదకొండో అధ్యాయము ఏమంటున్నాడంటే మత్తే స్వార్థ పదకొండో అధ్యాయము ఏమంటున్నాడు ఇరవై ఎనిమిదో వచనంలో ప్రాయాసపడి భారం మోసుకున్న చిన్న సమస్త జనుడార నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును నేను స్వాత్విడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ ఏం చేయమంటున్నాడు నేర్చుకోనుండి అప్పుడు మీ ప్రాణంకు విశ్రాంతి దొరుకును ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుంది ఆయన దగ్గర కూర్చుని నేర్చుకున్నప్పుడే కదా మనకు విశ్రాంతి దొరుకుతుంది అంతవరకు మీకు విశ్రాంతి దొరకదు కదా ఆయన స్వాత్వికుడు దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు ఏమంటున్నాడు నేర్చుకోనుండి నేర్చుకున్నప్పుడే అప్పుడే మీ ప్రాణముకు విశ్రాంతి దొరుకును ఎలయనగా నా కాడి సులువును నా భారము తేలిక గాను అప్పుడు కనబడుతుంది అంతవరకు మనకు ఏమైపోతుంది కనబడదు కాబట్టి దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్క విషయంలో కూడా మనం జాగ్రత్త ఆయన దగ్గర కూర్చొని నేర్చుకున్నప్పుడు నీకు సమస్తము అర్థమవుతుంది లేకపోతే నీకు అర్థం కాదు అప్పుడే నీకు విశ్రాంతి నీ ప్రాణముకు విశ్రాంతి దొరుకుతుంది కదా దేవుడు ఎంతగో విషయాలు రాస్తా ఉంటాడు కానీ మనం అనుకుంటాము ఈ లోకాను సారంగా తిరుగుతూ ఉంటే మనకు ప్రాణానికి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది దొరకదు కదా దగ్గర కూర్చొని వెతికినప్పుడే నీకు అన్ని దొరుకుతాయి అప్పుడు అన్ని తెలుసుకుంటావు నీ ప్రాణానికి దేవుడు నీ శరీరం నుంచి ప్రతి ఒక్క నుండి నువ్వు విడుదల పొందగలుగుతావు ఆయన వాక్యంలో నువ్వు బలపరచబడతావు ప్రతి దాంట్లో కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ రోజు ప్రతి ఒక్కరి మనము పరిశుద్ధీకరించుకోవాలా ఏ విధంగా శుద్ధీకరించుకుంటాం మన పాపాల నుంచి ప్రతి ఒక్క దాంట్లో నుంచి మనము విడుదల పొందాలా ఇంకొక వాక్యం చూసుకుందాము ఎబరు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనంలో తమ విషయంలో దేవుని కుమారుని మరల తిరువేచు బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు కనుక మారు మనసు పొందున్నట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట ఏమవుతుందంటే అసాధ్యమవుతుంది నువ్వు మళ్ళా పాపం చేస్తా దేవుని కుమారుని ఏం చేస్తున్నావు మళ్ళా సిలవ వేసినట్టయితుంది అందుకే ఏ పాపం కూడా మనలో ఉండకూడదు ఏ పాపం కూడా చేయకూడదు అందుకే పౌలు ప్రతి విషయము జాగ్రత్తగా రాస్తా ఉంటాడు కదా నువ్వు జాగ్రత్త మళ్ళా దేవుని కుమారుని మళ్ళా ఏం చేస్తున్నావు మరలా సిల్వ వేయచు బాహాటంగా అంటే దేవుడు ఎంత క్లియర్ గా రాస్తున్నట్ట బాహాటంగా ఆయనను అవమాన పరచుచున్నారు మారు మనసు పొందునట్లు అటు వారిని మరణ నూతన పరచట అసాధ్యము చాలా అసాధ్యము ఎందుకంటే నీకు అన్ని చెప్పి కూడా నువ్వు మళ్ళా అదే విధంగా చేస్తే అది అసాధ్యమే కదా ఎంత దేవుడు చెప్పినా ఇప్పుడు స్వీకరించకపోతే అందుకే మనము జాగ్రత్తగా కలిగి ఉండాలా దేవుని భయంతో పరిశుద్ధతను మనం ఏం చేసుకోవాలా సంపూర్తి చేసుకొని శరీరంకు ఆత్మకు కలిగిన సమస్త కల్ముషం నుండి మనను పవిత్రులుగా చేసుకుందాము అంటాడు పౌలు అందుకే ప్రతి ఒక్క విషయంలో దేవుని సన్నిధికి మనం ఏ విధంగా వస్తున్నాం దేవుని సన్నిధిలో ఏ విధంగా గడుపుతున్నాం ఇచ్చిన ఈ సమయంలో దేవునికి ఎంతో కోట్లాది వందరం మన జీవితము దర్శించుకోనికి కదా ఈరోజు మనకు అనేకమైన విషయాలు తెలుస్తున్నా అంటే ఈ రోజు ఈ కూటమి లేకపోతే ఈ రోజు ఆరాధన లేకపోతే దేవుని సన్నిధికి లేకపోతే ఈ రోజు మనం ఇక్కడ ఆరాధన తీసుకోకపోతే ఇన్ని విషయాలు మనం తెలుసుకోలేకపోతుంటే కదా ఈ రోజు ఇన్ని విషయాలు మనకేం అర్థం కాకపోతుండే ఇంతమంది దేవుని సేవలో వాడబడుతున్నామంటే ఇంతగా మనం బోధిస్తున్నామంటే ఇతరులకు మనము విడుదల కలగ చేస్తున్నామంటే అది దేవుడు ఏర్పరిచినది ఈ సమయము ఈ రోజు ఇచ్చిన ఈ దినము ఈ సమయము మనకి ఇచ్చింది ఎంతోగా విలువైనది ఈ సన్నిధి పోతే మళ్ళీ దొరకదు చాలా మంది అవకాశం తెరిచి కూడా వాళ్ళు వాడుకోలేకపోతున్నారు కానీ వాళ్ళ శరీరంలో బలహీనులే ఎందుకంటే ఇచ్చిన సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి అన్ని తెరిసి కూడా వాళ్ళు దీంట్లోకి రాలేకపోతారు ఎందుకంటే సైతం చాలా మందిని ఆటంకం కాబట్టి వాళ్ళు రాలేకపోతారు ఎప్పుడైతే నీకు ప్రతిదినము దేవుని సన్నిధి కావాలి నేను జాగ్రత్త పడాలి దేవుని సన్నిధిలో నాలో కల్ముషం తొలగించుకోవాలంటే ఈరోజు మనం టైం గడపాలి దేవుని సన్నిధిలో ఎందుకంటే పొద్దున్న రాత్రి ఎన్నో పనులు చేస్తాం కానీ ఈ సమయం ఒక గంటలేము ఇవ్వలేము మన ఒక నలభై నిమిషాలు మనం దేవుని సంధి పెట్టకపోతే మనకైనా ఘోరమైన పాపము మళ్ళా అసాధ్యం ఇక్కడ పాపము కదా దేవుని కుమారుని మళ్ళా స్థిర వేసినట్టయిపోతుంది కదా మనం ఎన్ని పాపం చేస్తాము దేవునికి సమయం ఇవ్వకపోతే నువ్వు చేసిన ఖర్చు జీతము వెళ్దము ను ఎంత కష్టం చేసినా ఆ రోజు దేవుడు ఈ రోజు శరీరము ఈ రోజు మంచిగా బాగు లేకపోతే ఈ రోజు నీ లేకపోతే అది ఎవరిచ్చింది దేవుడు ఇచ్చిందే కదా మరి ఆయన ఇచ్చిన సమయము ఆయనకు ఈ శరీరం ఆయనకు సమర్పించకపోతే ఎవరు సమర్పిస్తాం చెప్పండి ఈ లోకాన్సరికి ఇచ్చేస్తావా ఈ లోకంలో సైతం అపవాదికి ఇయ్యగలుగుతున్నాం అంతా కానీ దేవుడికి ఇయ్యలేకపోతున్నాం కాబట్టి దేవుడు అంటున్నాడు దేవునికి ఇచ్చిన ఈ సమయంలో దేవుడు కొరకు మనము వాడుకోవాలా ఈ సమయాన్ని కదా మనం అనేకమైన విషయాలు తెలుసుకోవాలా ఇంకా చాలా విషయాలు నేర్చుకునేది ఉంది మనం జీవితంలో ఆయన పరిశుద్ధ పరచబడాలి ఆయన సన్నిధిలో అంటే మన జీవితంలో ఇంకా సరిగావాలా ఇంకా సరి ఎంత సరిగా అయితే అంతమంది ఎందుకంటే మనలో ఇంకా పాపం ఉందని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు అనేకమైన విషయాలు మాట్లాడతా ఉన్నాడు ఇంకా జీవితాలు సరి చేసుకోండి ఎందుకంటే నేను రోషంగాన్న దేవుడను పరిశుద్ధడు నా మహిమను ఎవ్వరికి కూడా ఇవ్వను అంటాడు నువ్వు దేని మహిమ పరుస్తున్నావు లోకంలో దేనికి మనం పరిశుద్ధంగా లేకుండా అపవిత్రంగా జీవిస్తున్నాం కదా మనం భయం ఒక భక్తి మనం దేవుని సందిలో ఉండాలా పౌలు మరి ఇక్కడ కొరంతికి రాస్తున్నాని ఈజీగా మనం చెప్పుకుని వెళ్ళిపోతామే కానీ ఈ వాక్యంలో ఎంతగానో జీవం ఉంది కదా దేవుని భయం ఉంది ఆయన అందుకే ప్రతి ఒక్క వాక్యము జాగ్రత్తగా రాసింది ఈ రోజు మనకు కూడా తెలియజేస్తా ఉన్నాడు దీనిలో మనం కూడా పరిశుద్ధ పరచబడాలా మన శరీరం మన ఆత్మ మనం ఏం చేసుకోవాలా పరిశుద్ధ చేసుకోవాలా ఏ విధంగా అంటే దేవుడు వాక్యం చేతనే ఈ రోజు ఒక వాక్యం చెప్తున్నారంటే మనం ఎన్నో విషయాలు రాసుకుంటాము మనం వింటూ ఉంటాం అరే ఈరోజు దేవుడు మాట్లాడింది కదా ఈ వాక్యం కదా ఈ ధన్యత ఈ లోకంలో ఎవ్వరికి లేదు కదా ఎంతో మంది చాలా మంది బిజీ అయిపోయినారు సేవకులే కానీ లోకస్తులే కానీ ప్రతి ఒక్కరికి కూడా కానీ ఈ సమయం మనకి ఇచ్చినందుకు దేవునికి కోట్లాది వందనాలు అందుకే దేవునికి చెప్తున్నాను ఏంటంటే మరి ప్రతి ఒక్క మమ్మల్ని దేవుడు అన్ని పోషిస్తుండూ ఇంకా పరిశుభ్ర పరచబడాలి దేవుని సందర్భ మనం గోజాడాలా దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలా ప్రభా మాకు ఇంకా తెలివని మాకు నేర్పించు ప్రభ దేవ్ నువ్వు మాట్లాడే దేవుడు కదా దేవుని సందిర కూర్చొని మనం అడిగినప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి కూడా మనల్ని స్థిరపరసాడు పరిశుద్ధపరసాడు దేవుని రాకడికి మనని సిద్ధపరచాడు చిన్న వాక్యము దేవుడు దీవించును గాక ఐ ప్రార్థన చేద్దాము స్తోత్రం పరిశుద్ధ జీవం తండ్రి నీకు వందనాలు ఇచ్చిన సమయం బట్టి తినం బట్టి నీకు వందనాలు ప్రభావ ఈ రోజు వాక్యం చేస్తే మీరు మాత్రం మాట్లాడినారు ప్రభా మనం ప్రతి ఒక్క మేము పరిశుద్ధ పర్చడాలా ప్రవ్వ మళ్ళ ఎండలో కూడా మేము మోసపోవద్దు ఇతరులు కూడా మేము మోసం చేయద్దు దేవా ప్రతి ఒక్క పరిశుద్ధ పరచబడాలా మా హృదయాలను కూడా మమ్మల్ని సరి చేయండి దేవా మళ్ళీ ఎటువంటి ఏసు ప్రభ కలుషం ఉందో తోసివేయండి దేవా తీసివేయండి మరి ఉదయక చేయాలని వాక్యం చేత దేవా పరిశుద్ధ దేవా మన ఎటువంటి అవిశ్వస్వా విశ్వాసము రాకుండా మమ్మల్ని సంపూర్తి చేయండి నీ సన్నిధిలో విశ్వాసం కలిగి ఉండాలని ఆయన మేము గాని ఏడమ కానీ దేవా లేదు యథార్థమైన జీవితం కలిగ చేయండి మా హృదయాలని ప్రవ్వ ఇంకా పరిశుద్ధపరచండి తండ్రి నీరాకడకే సిద్ధపరచబడాలా ప్రభావ దేవానికి వందనాలనైనా నేసు ప్రభానికి స్తోత్రంలో చెల్లిస్తున్నాం మరి అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తున్న విధానం పట్టి వందనాలు మమ్మల్ని ఇంకా బలపరచండి తండ్రి ముఖ్యంగా నీ దగ్గర కూర్చొని నేర్చుకునే శక్తి మాకు దయచేయండి ప్రభు ఇంకా అనేకమైన విషయాలతో మమ్మల్ని బలపరిచి దీవించి మీరు రాకడకే సిద్ధపరచమని ఏ సుకుమడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ రేజలాస్టర్ ఈరోజు మనకి ఆన్లైన్ మీటింగ్ స్టార్ట్ అయ్యే ఉపయోగం నుంచి మనకి టూ థౌసండ్ డేస్ అవుతుంది కాబట్టి మనకి రేపటి నుంచి కొత్త లీడర్ వస్తున్నారు కాబట్టి ఈరోజు మన యొక్క సాక్ష్యాల అనుభవాలు పంచుకుందాం అందరము దేవుడి నామానికి మహమా కలుగును కాక నా అనుభవాలు నేను పంచుకుంటాను మీ దగ్గర దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వంధనాలు చెల్లిస్తాను ముఖ్యంగా దేవుడు నాకు ఇక హండ్రెడ్ డేస్ లీడర్షిప్ ఇచ్చి ఇందులో దేవుడు నన్ను బట్టి దేవునికి నేను కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఎందుకంటే నేను ఒక నేను ఉన్న చిన్న రోజుల యొక్క లీడ్ చేసిన రోజు దేవుడు నాతో మాట్లాడిన ఒక బట్టి దేవునికి నేను ఎంతో స్థుతి చెల్లిస్తున్నాను ప్రతిరోజు దేవుడు తన సేవకుల ద్వారా మనతో అందరితో మాట్లాడే ఒక మాటలను బట్టి నేను విని నేను ఎంతగానో బలపడ్డాను ప్రతి మెసేజ్ నిశాకుండా వింటుంటే ఎందుకంటే దేవుడు ఏం మాట్లాడతాడని ఆశుతులు వింటుంటేను దేవుడు మాట్లాడేవాడు గమనించింది ఏంటంటే నాకు మనకి ఇక్కడ దేవుని ఆత్మ నడిపింపు చాలా బలంగా ఉంది ఏంటంటే మనకి ఏదైతే వాక్యము మనకు ఎవరైనా మెసేజ్ చెప్పేవారు ఏ మెసేజ్ చెప్తారో దానికి బట్టే మనకి దాన్ని బట్టి ఆ మెసేజ్ని బట్టే స్టార్టింగ్ ప్రార్థన జరిగేది పాట అదే వచ్చేది వాక్యం అదే వస్తుంది ఇక్కడ గమనించి వచ్చిన చాలా సార్లు మాట్లాడేవారు నేను ఎంతవరకు బలపాటనే వాక్యం చేత మెసేజ్ ద్వారా ఎన్నో నేర్చుకున్నాం కూడా కాకపోతే కొన్ని ఇబ్బందులు కానీ నేను అవన్నీ ఏం కేర్ చేయలేదు మరి దేవుడే నన్ను నడిపించడు నేను నేను ఎంతగానో సంతోషంగా ఇక హండ్రెడ్ డేస్ దేవుడు నన్ను నడిపించినందుకు దేవుడికి నేను కృతజ్ఞతలు చెప్తున్నాను మరి నాకు సహకరించిన వారందరూ నా ఇక వందనాలు చెప్తున్నాను ముఖ్యంగా నాకు నేను నాకు నేను ఇక్కడ బయట ఉన్న నాకు ఆ రోజు కుదిరన్నప్పుడు మరి నేను సుజాత నాకు చాలా హెల్ప్ చేసేవారు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అక్క తీసుకొని నడిపించినారు అక్క కూడా నా వందనారు అలాగే రవి అన్న నాకు అతని సిస్టరు ఇంకా మన నతానల్ బ్రదర్ కూడా సహకరించేవారు మరి దిలీ బ్రదర్ వాళ్ళందరూ సహకరించేవారు నాకు వారందరికీ నా యొక్క వందనాలు మరి ఒక హండ్రెడ్ డేస్ లో మరి నేను లీడింగ్ చేసిన వచ్చిన వారందరిని బట్టి కూడా వారికి కూడా నాకు వందనాలు చెల్లిస్తున్నాను అది కాబట్టి మనకి రేపటి కొత్త లీడర్షిప్ వస్తున్నారు కాబట్టి మనం యొక్క సిస్టర్ని కూడా మనము బ్రదరు సిస్టర్ మరి మనం బలపరుస్తాము సహకరిస్తాము ఎందుకంటే వారి నా కొన్ని వచ్చినాయి హెల్త్ ప్రాబ్లమ్స్ సమస్యలు వచ్చినాయి కానీ మరి అది కూడా దేవుడు నాకు ప్రార్థన వల్ల తీసేసింటు నేను ఫాస్టింగ్ ప్రార్థన ఉంటే నేను వచ్చేదాన్ని కాబట్టి దేవుడు నన్ను ఇంతగానో ఇక సమస్య నుంచి విడిపించి నడిపించిన్నా ఎందుకంటే ఒకటి ఏంటంటే నాకు ఇక మీటింగ్ స్టార్ట్ చేస్తే ముందు ఒక త్రీ టైమ్స్ ఏమైందంటే నాకు విపరీతంగా హెడ్డేక్ వచ్చింది నాకు ఒక రోజు చాలా ఎయిట్ ఎక్కువ వచ్చింది ఆ రోజు నేను నడిపించలేనేమో ఎవరికైనా ఇద్దాము అంటే సడన్ గా అదే టైంకి నేను ఇవ్వడము అట్లా అట్లా చేస్తే బాగుండదు కదా అని చెప్పి అట్లాగే నేను బలవంతంగా నేను ఆన్ చేసి నడిపిస్తా ఉంటుంటే స్టార్టింగ్ ప్రేయర్ స్టార్టింగ్ ప్రేయర్ స్టార్ట్ కాగానే నా తలనొప్పి పోయిన ఒక సెకండ్ టైం కూడా విపరీతంగా మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందే వచ్చేది భయంకరమైనది అది అట్లా అలాగే స్టార్టింగ్ ప్రేయర్ ఏంది ఆ రోజు తక్కువ పాట స్టార్ట్ అయింది తక్కువ వాక్యం స్టార్ట్ అవుతుంటే వింటుంటే తగ్గిపోయింది ఇంకా అది తనలోపి అట్లా దేవుని యొక్క గొప్ప కార్యాలు ఇక్కడ జరుగుతూ మనకి అంతే దేవుని ఆత్మ నడిపింపు నేను చెప్తున్నాను ఎందుకంటే ఒక వాక్యం వినడం వల్ల ఇక్కడ ప్రార్థన వల్ల మనకున్న ఇక ఏమంటారు ఆర్థిక ఇబ్బందుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ మనకి ఎంతో బలం పొందుకుంటాం ఇక్కడ మనము మీటింగ్ లో మనము కదా మనకి అనారోగ్యం నుంచి కూడా విడుదల ఉంటది ఎందుకంటే నేను మూడు సార్లు నాకు విపరితమైన హెడ్డక్ నుంచి నేను విడుదల పొందాను ఇక్కడ అందుకే నేను ఇక అనుభవాళ్ళు ఇంకోటి ఏంటంటే నాకు టూ డేస్ నుంచి బాగలేదు అంటే బాగలేదు అంటే హెల్త్ పరంగా బానే ఉన్నాను కానీ మానసికంగా అసలు బాలేదు నాకు ఏంటో అన్ని దయ్యాలు వచ్చి తీగబడుతున్నట్లు మీద మంత్రకాలు అంతా కనిపిస్తా ఉన్నారు నాకు కళలో అయితే నేను ఇన్నంతా పండుకొని నాకు బాగలేదు అసలు పండుకొని ఉంటుంటే సడన్ నాకు ఒక కలబట్టది ఒక ట్వంటీ మెంబర్స్ మంత్రకాలు రౌండ్ అయ్యి అందులో ఒక లేడీ మంత్రగత నిలబడి మంత్రాలు వేస్తుంది నేనేను అంత గాబర్ గాబర్గా ఇంట్లో టూ డేస్ నుంచి బాగలేను ఏదో ఒక లాంటి ఒత్తిడి నాకే తెలియదు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు తినబుద్ధి కావట్లేదు పండబుద్ది కావట్లేదా ప్రేర్లో కూర్చుంటే కూడా ఎక్కువ కూర్చున్న బుద్ధి అవుతుంది నేను అనుకున్న ఏంది ఇట్లా అవుతుంది పండుకుంటే అక్కడ మంత్రాలు కలబడ్డది అక్కడ అంటే నేను నిద్రలో నేను గాబర్ గాబర్ ఎట్లా నడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినానంట నేను అక్కడ వెళ్ళిపోతే ఆ రూమ్ లో వాళ్ళందరూ అందరూ గ్యాదర్ అయ్యి ఒక ట్వంటీ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అట్లా రౌండ్ గా కూర్చొని మంత్రాలు చేస్తా ఉన్నారు వాళ్ళు నేను అక్కడి నుంచి బయటకు వచ్చినా ఇక్కడికి వచ్చేసిన తర్వాత లేచినాక నాకు కొంచెం భయం భయం అనిపించింది మళ్ళీ అనుకున్నా నాకు నేనేం భయపడాలి ఏది వస్తాను నాకేం చేసేదా అని అనుకున్నా అన్నకు కాల్ చేద్దాం అనుకున్నాను అన్న మళ్ళీ ఏమనుకుంటున్నాడేమో బిజీగా ఉంటారు కదా ఇలాంటివి చెప్తే బాగుండేది నేను సైలెంట్ అయిపోయినాను అయితే అట్లైతే గవర్ గవర్ అయితే టైం చేసినాయి నా ఈవినింగ్ నేను ఫైవ్ క్లాక్ అట్లా మోకాలు వంగి ఏడ్చుకుంటే దేవుడిని నేను ఏంటి బాబు నాకు ఇట్లా అవుతుంది ఇదంతా ఏదని ప్రార్థిస్తే ఆయన ప్రార్థనలు దేవుడు నాకు విడుదల ఇచ్చింది మళ్ళీ నాకు ప్రశాంతం అయిపోయింది నా మనసంతా అట్లా అసలు నేను యాక్చువల్లీ నిన్ననే నేను ఇక్కడ నిన్ననే మనది మీటింగ్ నాది నిన్నదే నిన్నకే లాస్ట్ అనుకున్నాను నేను మర్చిపోయాను అసలు గుర్తులేదు ఆ టైంకి నాకు చూడండి దేవుడు మనకి ఎంత విడుదలు ఉంటాడు కదా నేను కేవీపీఎం ఈ హండ్రెడ్ డేస్ నేను రావడం వల్ల నాకు చాలా ఏంటంటే విడుదల వచ్చేది ఇంకేంటంటే నాకు చాలా విషయాలు తెలిసి తెలిసింది చాలా మంచిగా ఆనందంగా హ్యాపీగా అనిపించింది ఎప్పుడైనా ఒకరోజు జాయిన్ అవ్వడానికి నాకు కుదరకపోతే బయట నేను ఓర్నిస్తే వాళ్ళు నాకు సహకరించే వాళ్ళు హెడ్ చేసేవారు మరి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి ఎంతో నేను వందనాలు చెల్లిస్తున్నాను నాకు అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ అన్న రవన్న వాళ్ళు కూడా నేను వందనలు చెప్తున్నాను మరి సహకరించిన వాళ్ళందరికీ నాకు హృదయపూర్వకం వందనాలు మరి రేపటి మనకి మన కొత్త లీటర్ వస్తున్నారు కాబట్టి మరి దేవుని కృప వాళ్ళ దయవాళ్ళని మరి వాళ్ళు కూడా మంచి హండ్రెడ్ డేస్ సంతోషంగా నడిపించాలని కోరుకుంటున్నాను దేవుని ప్రార్థిస్తున్నాను ఇంకోటి ఏంటంటే మనము కదా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనకు మనకి హండ్రెడ్ డేస్ మనం దేవుడు బయలుపరచండు ఎంతో వాక్యల ద్వారా మనం బలపరచండు చెప్పిండు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మనము ఇక్కడ దేవుని ఆత్మ నేర్పినప్పుడు చాలా మనకు కాబట్టి ప్రతిరోజు మనం జాయిన్ అయ్యడానికి మనం ఏం చేద్దామంటే మనం సిద్ధపడాలి ప్రతిరోజు రావడానికి మనం ప్రయాస ఎందుకంటే మనం ఇప్పుడు లీడర్షిప్ నడిపించడానికి రోజు మనము నేను వచ్చినాను కానీ మన నెక్స్ట్ తర్వాత రోజుల్లో వస్తున్నాం వస్తామో రామా మనం కదా మన సమస్యలను బట్టి మనం వెనకవుతా ఉంటాం కదా ఎంత మిస్ అయిపోతా ఉంటాం కాబట్టి రావటానికి మనం ప్రయత్నం చేసాం అందరం కదా నాకు తెలిసింది హండ్రెడ్ డేస్లోనే వచ్చినందుకు నాకు తెలిసింది రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు ముగ్గురు ఉన్నారు కంటిన్యూగా వస్తారు వాళ్ళు మరి ఈ లీడర్షిప్ పుట్టాగానే రాదు మనకి ఇద్దరు ముగ్గురు సాక్షుల ద్వారా స్థిరపరచబడి వాళ్ళు ముందుకు నేను అక్కడనే వచ్చిన టెన్ డేస్ ముందు దేవుని నాతో మాట్లాడితే నేను వచ్చిన అన్న వాళ్ళకి బయటపరచు నేను వచ్చిన ఇప్పుడు వచ్చే లీడర్ కూడా దేవుని యొక్క ఆజ్ఞ ద్వారానే ఆయన బయలుపరచే వారిని వచ్చింది నాకు కూడా దేవుడు బయలుపరిచిన టెన్ డేస్ ఉందే కాబట్టి ఇప్పుడు వచ్చే లీదర్ కదా దేవుని ద్వారానే మనకు బయపరచబడ్డ వాళ్ళు వాళ్ళు నడిపించడానికి ముందుకొచ్చు కాబట్టి వాళ్ళ గురించి మనం ప్రార్థిస్తాము వారిని కూడా దేవుడు నడిపించాలని మంచిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి అందరికీ నా హృదయపూర్వక వందనాలు ముఖ్యంగా ఈ యొక్క గణిత మహిమ కూడా ఇక దేవునికే కలుగును గాక థ్యాంక్ మరి ఓవర్ టు రవి బ్రదర్ థ్యాంక్ అన్న థ్యాంక్ యూ సిస్టర్ ప్రెసిరాడ్ అందరికీ దేవునికి ఎంతో వందనాలు మన స్వప్న సిస్టర్ హండ్రెడ్ డేస్ లో తన అనుభవాలు తను చెప్పిన ఒక విషయాలన్నీ కూడా మనం విన్నాము కాబట్టి ఇది ప్రాబ్ల కలిగిందని మేమైతే సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను ఈ లీడర్షిప్ అనేది రెగ్యులర్గా ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఇవ్వబడుతుంది ఎందుకంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకే ఇక్కడున్న పరిస్థితులు ఏంది ఎట్లా నడిపించాలా ఏ రీతిగా లీడ్ చేయాలా ఒక టీమ్ అనేది ఒక అనుభవం అనేది వాళ్ళు కాబట్టి దయచేసి అందరూ కూడా రెగ్యులర్ గా రావాలని ప్రభు మనవి చేస్తున్నాను ఆ రీతిగానే ఆ ఈ లీడర్షిప్ తీసుకుంటున్న వాళ్ళ కూడా ప్రార్థన ఉండాలి ఇంకొకటి ఏంటంటే ఆ మళ్ళా బ్రేకప్ కావద్దు కాబట్టి తను ఎంతగా శ్రమ అనిపించినా కానీ ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి అని ఖచ్చితంగా తన ఆత్మ ద్వారా బలపరిచి నడిపించే గొప్ప దేవుడు అయినా కాబట్టి ఇవన్నీ కూడా ప్రభు మనకు ఇచ్చిన ఒక గొప్ప ధన్యత కాబట్టి ఎవరికి లేదు ధన్యత అని అనుకుంటాను కాబట్టి మనకు దేవుడు ఇచ్చింది ప్లాట్ఫామ్ ఇది ప్రభు వల్ల స్థలం కేవీపీఎం అంటే ప్రవచన పరిచర్య కాబట్టి పత్తి ప్రవచనాలు మనం అర్థం చేసుకొని ఎంతగానో బలపడి మను ఇతర మన సేవా పరిచర్లో ఇవన్నీ కూడా మనకు దోహదపడుతున్నాయి బ్రదర్స్ ద్వారా సిస్టర్స్ ద్వారా దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తున్నాడు కాబట్టి ప్రతిసారి మనం చెప్తూనే ఉన్నాం కాబట్టి కొత్త వేరే వాళ్ళకి మనకు అవకాశం ఇద్దాం వాళ్ళకి కాబట్టి ఒకసారి మనం చంద్రశేఖర్ కనేందు నా ప్రెసిడెంట్ అన్న అన్న మాట్లాడిన తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదు అందరూ ఒక్కొక్కరుగా ఫీడ్బ్యాక్ చెప్పండి నా ప్రెసిడెంట్ అన్న సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లాడ్ మన ప్రభుని ఏ శ్రీ క్రీస్తు పురుషుధనాన్ని మీకు అందరికీ శుభాభివర్ణాలు తెలియపరుచుకుంటున్నాను సరే రెండు వేల దినంలకు ఈ యొక్క పరిచర్య యొక్క ఆరాధన సమయం కొనసాగుతుందంటే ఇది మనుషుల వాళ్ళకి కలిగిన కాదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తాను ఎన్నిసార్లు నిరుత్సాహంగా ఉంటున్నా కానీ గివ్ అప్ అందామనుకునే సమయంలో దేవుడు ఏదో రూపంగా దీన్ని కొనసాగించండు దీని ద్వారా ఎంతగానో మేనులు ముఖ్యంగా నేనే అనుభవించిన నాకు తెలుసు ఈ యొక్క ప్రార్థన సమయం ఉండడం వలన ఎన్నో విషయాలు దేవుడు బయలుపరచండి అసలు నేను అంతగా మర్మములు ఆయన దర్శనాలే కానీ రకరకాల దర్శనాలు ఈ ప్రార్థన జీవితం ద్వారా సరే ఒక డిసిప్లిన్ అంటూ ఏర్పడిన మనందరికీ సాధారణంగా ఆత్మలో ఎదిగినప్పుడు దుష్ట శక్తులు అనేకమైన పనులు చేస్తూ ఉంటాయి మనం చూసినాం ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తాయి నో డౌట్ ఎందుకంటే శరీర బలైన గమనిస్తూ ఉంటాడు దుష్టుడు అందుకే ఆత్మీయంగా మనం తయారయ్యే కొద్దీ మన మీద ఎటువంటి కంట్రోల్ ఉండదు అన్నట్టు కుళ్ళు పగ కుట్ర ఇప్పుడు దళితులు రాసిన శరీర కార్యంలో స్పష్టం కదా అందులో ఏ క్యారెక్టరిస్టిక్ మనలో ఉన్నా కూడా పరిశుభాత్ముడు పనిచేయడు అది నేను నేర్చుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరి ఆత్మస్వరూపితని చూడాలి ఎందుకంటే ఆయన స్వరూపంలో సృజించబడ్డ మనిషి కదా కాబట్టి దేవుని ప్రేమిస్తున్నా అని సహోద నువ్వు దేవుని ప్రేమించినట్టు కాబట్టి ఎన్నెన్నో విషయాలు ఇక్కడ నేర్చుకున్నాం మనము తర్వాత ప్రార్థనాపూర్వకంగా కొన్నిసార్లు లీడర్షిప్ ఎవరికి ఇవాళ ప్రవ్వా మాకైతే తెలియదు శారీరకంగా మేము ఎవరన్నా చూస్తున్నామా వాక్చాతుర్యం గల వారిని చూస్తున్నామా లేక జ్ఞానం గల వారిని చూస్తున్నామా అని వినిపిస్తూ ఉంటాయి కొన్నిసారి అప్పుడు జ్ఞాపకం చేయబడుతుంది శక్తి చేత కాదు బలం అవుతుంది కాదు ఆయన ఆత్మ ద్వారానే సాధ్యం అంటే శక్తి బలం శారీరకమైన కదా శారీరకంగా కాదు కేవలం ఆయన పర్శుదాత్మకు మనం చోటిస్తేనే కానీ ఇది పోదు లేకపోతే ఇది టూ థౌసండ్ డేస్ ఎందుకు నడుస్తుంది చెప్పండి వ్యతిరేకత ఉంటుంది దృష్టాత్మలు ఎన్నో పనిచేస్తూ ఉంటాయి ఏ రీతిగా పనిచేస్తా ఉంటే చెప్తుంది బయట వాళ్ళైతే రారు కదకి బ్రదర్ సిస్టర్స్ ద్వారానే ఇది కొనసాగాల లేకుంటే బ్రదర్ సిస్టర్స్ ద్వారానే ఇది కానీ ఇంతవరకు కొనసాగిందంటే బ్రదర్ సిస్టర్స్ వారి ఆత్మీయ నడిపింపు ద్వారా వాళ్ళు ప్రభుకి సమర్పించుకున్న వాళ్ళు కాబట్టి కాబట్టి ముఖ్యంగా స్వప్న సిస్టరు ఎంతో ఓపికతో వీటిని నడిపించింది ప్రతి ఒక్కరికి ఒక తలాంత్ ఇస్తా ఉన్నాడు దేవుడు అది నేను గమనించిన తలాంతు లేని సేవకులు సేవకురాలు ఉండరు అనేక మందిని పిలిచి తలాంతులు పంచినాడు ఆయన ఆయన ఎఫ్ఎస్ రాష్ట్ర చెప్తారు కదా ఆయన మరణించి భూస్థాపన చేపడ్డప్పుడు పాతల లోకంలోకి వెళ్ళి బయటికి వచ్చినాడు అనేక బయటికి లాక్కొచ్చి మన ఆత్మలన్నీ అక్కడ బంధించబడితే మనకందరి విడుదల కల్పించి ఈవులని పంచిపెట్టేండు కాబట్టి దాన్ని వాడుకోకుండా నిర్లక్ష్యం చేస్తే క్రైస్తవ జీవితం ప్రపంచాత్మకంగా కానీ మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే ఏబిపిఎం అనేది ఒక చర్చి కాదా ఎన్ని సార్లు హెచ్చరిస్తా ఉంటాను ఇది ఒక యుద్ధ భూమి ఇది బ్యాటిల్ ఫీల్డ్ ఇది యుద్ధం యుద్ధమే కళ్ళంను నూర్చబడ్డ ధాన్యములు కాబట్టి నూర్చబడడం అంటే శ్రమ ఉంటుంది కొన్నిసార్లు సైతాన్ అటాక్స్ ఎంత భయంకరంగా ఉంటాయంటే ఊహించేనే ఊహించలేము ముఖ్యంగా ఇది టెక్నాలజీ ప్లాట్ఫామ్ కదా అంతకుముందు మనము స్కైప్ లో వాడే చాలా సున్నాసంగా ఉండేది మైక్రోసాఫ్ట్ టీమ్స్ అంత ఈజీ కాదు అది పాస్వర్డ్లు ఇవన్నీ లాగిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ వస్తాయంటాయి డబ్బులు కడతాం మంత్లీ రెండు దానికి ఫీజు కడతా ఉంటాం మనము అయినా కానీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నేర్చుకుంటున్నాం మనము టెక్నాలజీ యూట్యూబ్ వీడియోస్ అంత ఈజీగా నేర్చుకోవడం మరి నేర్చుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి స్వప్న సిస్టర్కి ఉన్న తలాంతు నాకు లేదు నాకున్న తలాంత సిస్టర్కి లేదు ఎందుకంటే దేవుడు తన ఇష్టానుసారంగానే తన పిల్లలకి పంచి ఉంటాడు ఇప్పుడు ఒక బ్రదర్ బా ఆ బాబు ఆ యూట్యూబ్ తంబు తయారు చేస్తుంటాడు ప్రతిరోజు చాలా ఒక అవసరం వాటిని తయారు చేయాలంటే అంతకుముందు మాధురి సిస్టర్ చేశాడుది యూట్యూబ్ తాంబినీల్స్ సరే తన పిల్లల చదువులు స్కూల్ తీసుకుపోవడం కొంచెం కష్టం అయిపోయింది అప్పుడే విబిఎస్ టైమ్ కొంచెం బాగానే కష్టపడింది పాపం కానీ దేవుడు అవన్నీ చూస్తూ కదా అన్ని ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఇంకోవరకు అప్పగిస్తూ ఉంటాడు అది విధానం కాబట్టి ఎవరి ద్వారా ఈ ప్లాట్ఫామ్ ముందు కొనసాగించ నాకైతే ఆనెస్ట్లీ యథార్థంగా తెలియదు ఇది ఎంత కాలం పోతే కూడా నాకు ఇప్పుడు కూడా ఎందుకంటే అనేక పర్యాలు మా పరిచయం ఎక్కడో అడవులలో ఊళ్ళలో తిరుక్కుంటా కొండ ప్రాంతాలు తిరుక్కుంటా ఇక్కడెక్కడ తిరుగుతా సేవ చేస్తూ ఉంటాను దీన్ని నడిపించేదంతా సిస్టర్సే ముఖ్యంగా ఒక్కొక్కరి నుంచి నేను ఒక్కొక్కటి నేర్చుకున్న ఏంటంటే ఇప్పుడు స్వప్న సిస్టర్ అని చేస్తే ఆ రికార్డింగ్ పర్ఫెక్ట్ స్టార్ట్ చేస్తుంది ఒక ప్రాంతంలో రికార్డింగ్ దాని తర్వాత పర్ఫెక్ట్ ప్లేస్లో ఎండ్ అవుతుంది రికార్డింగ్ దాని తర్వాత నేను ఆ వీడియో కానీ ఆడియో కానీ ఎడిట్ చేయాలంటే నాకు ఏమంత కష్టం అనిపించాలి అంతకుముందు కష్టం ఉండదు ఎందుకంటే ఆ అన్నెసెసరీ మాటలు అవన్నీ ఎడిట్ చేయడము కొంచెం కష్టమైడ్ టైం కన్స్యూమ్ ఎక్కువది నాకు ఆ రోజుల్లో యూట్యూబ్ వీడియోస్ అనేసి వాళ్ళు తప్పు చేసిన నేను చెప్తలేదు పర్ఫెక్షన్ ఏంటంటే ఇప్పుడు సంపూర్ణ గుటకు సాగిపోదాం అంటాడు బహుళ ఆనెస్ట్లీప్పాలంటే నేను సంపూర్ణతలో లేను ఈ రోజు కూడా ఎన్ని సమాచారాలు ఇంకా నాలోప బలహీనతలు ఉన్నాయి వాటిని నేను ఛేదించుకోనికి ప్రయాసపడతాను ప్రతిరోజు ప్రార్థనలో చిత్రవద్ధరణ చేస్తాను అనుభవం అనుభవిస్తున్నాను నలగొట్టుకు పరమ కుమారి వాళ్ళకి వెళ్ళట ఈ పరిచర్య పోవాలంటే మానవుల వలన కలిగితే మటుకు పోదు ఇది ముందుకు నాకు తెలుసు కాబట్టి స్వప్న సిస్టర్ కి మనమంతా వందనాలు చెప్పాలా దాన్ని ఎంతగానో ప్రయాసపడుతూ దీన్ని ఇంతగానో అనిపించింది అదేవిధంగా బ్రదర్ సిస్టర్స్ కూడా ఎంతగానో ప్రయాసపడతా ఉన్నారు ఒకటే ఏంటంటే ఇటువంటి ప్లాట్ఫామ్స్ కొనసాగాలంటే టైం మేనేజ్మెంట్ చాలా ప్రాముఖ్యమైంది లైఫ్ లో ఏవి ఏది ఏది చెల్లిన టైం మేనేజ్మెంట్ చాలా ప్రాముఖ్యమైన ఎందుకంటే టైం ఒక్కటే బహు విలువగలదు ఈ సృష్టిలో ని ఈ లోకస్తులు డబ్బుతో పోలుస్తారు కొంతమంది దాన్ని ఆయుష్తో పోలుస్తారు టైంని ఆయుష్తో పోలుస్తూ ఉంటారు ఒక క్షణం గడిచిపోయిందంటే ఒక క్షణం ఆయుష్ పోయినట్టే కదా లైఫ్ లో మనం అట్లా ఆలోచించాం ఎందుకంటే టైం ని ప్రభుకే సమర్పిస్తున్నాం మార్నింగ్ ఒక గంట సాయంత్రం ఒక గంట కనీసం టూ అవర్స్ మనం ప్రభుని శుద్ధించగలుగుతున్నాం కాబట్టి మనకి టైము సమృద్ధిగా ఇస్తుంది దేవుడు సరే ఒకటి లాభం పొందాలంటే ఒకటి నష్టం ఒకటి ఒకటి కూడా తప్పదు సేవ కూడా అంతే నువ్వు ఆత్మీయ స్థితిలో అధికంగా ఎదగాల ఒకనొక దినము దుష్ట శక్తులను చూస్తే గజ గజ వనకాల అది ఆత్మీయ స్థితి ఆ లెవెల్కి నువ్వు ఎదగాల ఆ ర్యాంక్కి ఎదగాలంటే నేను ఇంకా ఈ ఈ యొక్క ఈ యొక్క కేబిపిఎం లో మీరు ఏ రీతిగా అయితే వ్యక్తిగతంగా కూడా మీరు పాల్పొందాలి ఎందుకంటే నేను ఎన్నిసార్లు హెచ్చరించిన ప్రతి ఒక్కరికి ఒక మినిస్ట్రీ ఉండాలా ప్రతి ఒక్కరు వారిని శిష్యులుగా తయారు చేసుకోవాలి మీకు అదొక ఛాలెంజ్ అన్నట్టు క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే అదే కదా ఆయన ఎంతో తను తను రక్తంగా తీసుకొని బానిసగా జీవించండు మనం కూడా అంటే ఒక్క లైఫ్ లో ఏమి ఒక ప్లాట్ఫామ్ దీన్ని మీరు కొత్త ప్లే కొత్త మనుషులను ఇంట్రడ్యూస్ చేయచ్చు మాధురి సిస్టర్ ఉన్నప్పుడు చేసేది కొత్త వాళ్ళని పరిచయం చేసేడు దాని కొత్త వాళ్ళ పరిచయం తగ్గిపోయింది మతనే బ్రదర్ ట్రై చేశాడు ఒక వ్యక్తిని కానీ ఆ వ్యక్తి మళ్ళా ఎప్పుడు రాలేదు ఏ రోజు కూడా రాలేదు తర్వాత నేను అనుకుందంటే ఆ వ్యక్తి కేవలం ఓన్లీ వాక్య పరిచయకే వస్తారు కానీ వాక్యం వినడానికి రావడం విందనే సరే వాక్య పరిచయం ఏంటి వాక్యం వినకుండా పరిచయాలు ఎట్లా చేస్తాం కేబిపీఎం లో ఉన్న ఆత్మీయ విధానాలు వేరే లోకస్తుల విధానాలు కానీ కావాలి మతపరమైన జీవితం మతపరమైన బోధకి బహు విరుద్ధంగా ఉంటుంది మనం దీని సరే ఆత్మల సంపాదన బహు ప్రాముఖ్యమైనది ఆత్మీయ స్థితిలో హైయెస్ట్ ర్యాంక్స్ పొందుకోవాల మనము మనం పోరాడినది షేర్లతో కాదు ఇది యుద్ధభూమి మనం చీకటి శక్తులు నాలుగు దశలలో నాలుగు ర్యాంక్స్ ఉన్న దుష్టాత్మలతో పోరాడుతున్నామంటే నీ ర్యాంక్స్ ఎదగకపోతే నీ వాటిని కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ని ముందుకు కొనసాగించుకుంటా పోయేది మీరే ఆనేసి చెప్పాలంటే మాది కానీ కాదు నేనైతే ఏదో నాకు దేవుడు ఇచ్చిన పిలుపు ప్రకారం ఎక్కడ కూడా వెళ్ళిపోతుంటాను రవి బ్రదర్ కూడా అంతే ఇంకెక్కడ కూడా వెళ్ళిపోతుంటాడు అతను కూడా అదే కాలంకి మేము ఎక్కడ ఉంటామో మాకే ఏ ప్రాంతంలో సేవకులకు ఉంటామో కానీ దీన్ని కొనసాగించుకునే బాధ్యత మీదే మీరు కొంతకాలం దీన్ని వా దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు దాని తర్వాత మీకంటూ ఒక వ్యక్తిగతమైన మినిస్ట్రీ ఉండాలా నేను అందుకే బ్రదర్స్ కి చెప్తాను పరశుధావరావు బ్రదర్ కదే చెప్పాను తెలి బ్రదర్ కదే చెప్పాను రఘు బ్రదర్ కదే చెప్పాను మన స్వరాజ్ వారి కూడా చెప్పాను మీకంటూ ఒక ఓన్ మినిస్ట్రీ ఉండాలా మీ ద్వారా ఆ మినిస్ట్రీ ముందుకు వెళ్ళిపోతుండాలా మీ ద్వారా అనేక మంది సేవకులు బయటికి రావాలా అనేకమంది అంటే మనం కేవలం విశ్వాసాలను తయారు చేయడం కొరకు కాదు మనకు ఉండేది మన పరిచయం సేవకులను తయారు చేయాలి సమస్త జన్లని శిష్యులుగా చేయమన్నాడే అది ఆజ్ఞ అది కాబట్టి ఆజ్ఞని శిరసావహించడం అంటే మనం ఈ ఏ వి ప్రతి ఒక్కరికి ప్లీచింగ్ అవకాశం ఇస్తాం ఏ మినిస్ట్రీలో ఉండదు ఏ ప్లాట్ఫామ్స్ లో ఉండదు ఒకడే చెప్తుంటాడు వాక్యం కూడా అది కాదు విధానం ప్రభు విధానం ప్రతి ఒక్కరు శిష్యులుగా తయారు కావాలా మరి అనేక శిష్యులుగా తయారు చేయాలా ఈ వాక్యాలు ఎంతమంది ఎక్కడెక్కడ వింటుంటారో మనకు తెలియనే తెలియదు నెక్స్ట్ డే చూస్తేనే తెలుస్తాం సార్ కాబట్టి స్వప్న సిస్టర్స్ బ్రదర్ సిస్టర్స్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన బ్రదర్స్ కి సిస్టర్స్ కి ఓకే అన్నా థ్యాంక్స్ థ్యాంక్ యూ అన్న ప్రైజ్లాడ్ మీ అనుభవాలు ఈ గ్రూప్ లో మీకు ఎలాంటి అనుభవాలు దేవుడి ఇచ్చిండో అవన్నీ అందరూ ఒక్కొక్కరుగా షేర్ చేసుకోవచ్చు కాబట్టి తర్వాత మనం షేర్ చేసుకున్న తర్వాత కొత్త లీడర్ని మనం పరిచయం చేస్తాం తర్వాత వాళ్ళకి రేపటి నుంచి వాళ్ళు ఇక ప్రేయర్ మీటింగ్ ని లీడర్షిప్ తీసుకొని వాళ్ళు కొనసాగిస్తారు వాళ్ళు ఎవరైంది నేను చెప్తాను పరిచయం చేస్తున్న తర్వాత కాబట్టి మీరు ఒక్కొక్కరుగా మీ అనుభవాలు పంచుకోవచ్చు సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ప్రైజ్ రాట్ అందరికి ప్రైజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి అందరికీ దేవుడి ఇచ్చినటువంటి తలాంతరం బట్టి దేవుడికి వందాలు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నారు వాక్యాలు సాక్ష్యాలు ప్రార్థనల ద్వారా బలపరచబడుతున్నారు అదేవిధంగా నేను కూడా జాయిన్ అయిన త్రీ ఇయర్స్ నుంచి అసలు మహా అయితే నేను ఒక త్రూ టూ టైమ్స్ మిస్ అయి ఉంటాను బయట ఏదైనా పర్క్ ఉంటే ప్రోగ్రాం ఉంటే తప్ప ఇప్పుడు కూడా నాకు ఈ రోజు ఏమనిపిస్తుంటే ఒక్కరోజు నేను మిస్ అయినా కూడా ఇవాళ నేనేమో పోగొట్టుకున్నంత ఫీలింగ్ వస్తుంది అంతగా నేను ఈ ఆన్లైన్ సర్వీస్ కి అడిక్ట్ అయిపోయినానని చెప్పాలి ఎందుకంటే దేవుడు నాకు ఒక్కొక్కరి ద్వారా ఎన్నో వర్తమానాలు ఒక్కొక్కటి కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటామంట అయిపోయిన తర్వాత కూడా వాక్య ధ్యానం నేను ఒకసారి గమనిస్తుంటాను ఒక్కొక్కసారి నేను మళ్ళీ క్లారిటీ కోసం సెకండ్ టైం వింటా రికార్డింగ్ ని విన్నప్పుడు అనిపిస్తుంది అనమాట ప్రభు ఎంత గొప్ప కార్యం చేస్తున్నావు ఇక ప్రోగ్రామ్ లో చిన్న చిన్న స్వల్పమైన విషయాలు మనం ఇగ్నోర్ చేసిన కూడా దేవుడు మనకు ప్రత్యక్షత చూపిస్తూ ఈ విధంగా నేనైతే వాక్యం ద్వారా అయితే ప్రతి దినమూ బలపడుతున్నాను తర్వాత విజ్ఞాపన ప్రార్థనలో దేవుడు కొంతమందికి చేస్తున్న కార్యాలు వాళ్ళ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ప్రభు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు కదా అని ఇది అలవాటు చేసుకున్నాను కాబట్టి నేను మిస్ అవుతున్నాను అంటే ఆ రోజు నాకు చాలా బాధేస్తానమాట ఇవాడు నేను ప్రోగ్రామ్ ఆన్లైన్ లో లేను కదా అని తర్వాత రికార్డింగ్ విన్నా తర్వాత అది వేరే విషయం కానీ దేవుడు ఈ విధంగా నాతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నేనైతే చాలా అద్భుతమైన అనుభవాలతోటి ఈ యొక్క ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నాను ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం వరకే దేవుడికి వందనాలు చెల్లిస్తూ మీకందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను ప్రేజ్ దలాడ్ థ్యాంక్ యూ అక్క ప్రేజ్ ఒక్కొక్కరిగా షేర్ చేసుకోండి సిస్టర్స్ బ్రదర్స్ అందరూ అందరికీ ప్రేజ్ దలాడ్ ఇచ్చిన ఈ సమయంలో దేవుడు ఎంతగానో బలంగా వాడుకుంటున్నాడు ఈ స్వప్న సిస్టర్ చాలా విధాలుగా మంచిగా నడిపించింది చాలా సంతోషము అన్ని ముందుగాలను అడిగి రికార్డింగ్ పెట్టేది చాలా జాగ్రత్తగా నడిపించింది స్వప్న సిస్టర్ చాలా మంచిగా నడిపించింది సిస్టరు నాకు చాలా సంతోషం అనిపించింది సిస్టర్ నడిపిస్తే ఇంకోటి ఏంటంటే ఈ వాక్యము ప్రతిదినము ఆరాధన మనకు సండే చర్చి లాగా ఎందుకంటే వాక్యాలు చెప్తున్నంటే చాలా బలమైన మాటలు కాబట్టి అవి వినాలనిపిస్తుండే అవి విన్నా కూడా మనకు ఒక హృదయంలో దేవుడు బ్రదర్ ద్వారా సిస్టర్ ద్వారా ఈ విధంగా మాట్లాడినని మేము చర్చించుకుంటుంటే పొద్దునైనా రాత్రి అయినా ఎప్పుడు సమయం కలిగిన దేవుడు ఇట్లా మాట్లాడింది కదండి ఏ సమయంలో ఎట్లున్నా కూడా మేము విని చర్చించుకొని మాట్లాడుకు ఉన్న అంటే ఇట్లా అవకాశం ఉన్నందుకే మనం మాట్లాడుకుంటున్నాం ఈ అవకాశం లేకపోతే మనం దేవుడు వాక్యం మాట్లాడుకునే వాళ్ళం కాదు ఈ లోక అనుసారంగా కానీ ఈ ఇచ్చిన ఈ ధన్యతను దేవునికి వందనాలు చెప్పాలా ఎందుకంటే ప్రతి దినము దేవునిలో గడుపుతున్నాం అనేది ఒక సంతోషం మనం సొంత ప్రేరులు గడుపుతున్నాం మళ్ళా దేవుని సంధిలో కూడా అందరం కూర్చొని గడుపుతున్నాం అంటే ఎంతో ధన్యత కదా సైతాన్ శక్తులని కూలిపోతే నేను నమ్ముతుంటా ఎప్పుడు అనుకుంటుంటాను ఆ సైతాన్ రాజ్యం కూలాలంటే అందరం కలిసి మనం ప్రార్థిస్తాం పాఠవాడతాం జీవమైన వాక్యము ధ్యానిస్తుంటాం కాబట్టి హృదయాలు వెళ్తుంది కాబట్టి సైతాన్ రాజ్యం కూలుతుందని నేను ఎప్పుడు అనుకుంటా ఇంకోటి ఏంటని ఇచ్చిన ఈ అవకాశంలో ఎంతో కోట్లా దేవునికి వందనాలు చెప్పాలా మరి ఈ వాక్యం విన్నప్పుడ కూడా దేవుడు అనేకనా అద్భుతాలు మా జీవితంలో చేస్తున్నాడు ఇంకోటి మన ఆత్మీయ జీవితం స్థితి ఏ విధంగా ఉన్నది కూడా దేవుడు చూపిస్తా ఉన్నాడు ఈ ప్రార్థన ద్వారా కానీ వాక్యం చేతనే కానీ మనం ఎప్పుడు పరిశీలిస్తాం కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నా దేవుడు కళ ద్వారా దర్శనం అనేకమైన విషయాలు దేవుడు మాకు బయలుపరిచిండు నీ స్థితి ఎక్కడా ఉన్నది అనేది నువ్వు ఏ విధంగా ఆత్మీయలో ఎదిగినవు కూడా దేవుడు చాలా విషయాలు బయలుపరిచిండు అనమాట దేవుడు ఎందుకంటే ఈ సన్నిధి లేకపోతే ఈ వాక్యం చెప్పకపోతే నేను అసలు కాను నేను కూర్చొని దేవుని దగ్గర ధ్యానించేదాని కాను ఎందుకంటే ఈ లోకానుసారంగా గడుపుతుంటాయి ఎందుకంటే సండే వస్తే నేను అదే వచ్చే సండే దాకానే మనం గడిపేవాళ్ళం ఎక్కడ వెళ్ళినా సేవకైనా బిజీ వెళ్ళినా మన వాక్యం వినేవాళ్ళం కాదు కానీ ఈ రికార్డ్స్ ఉండి ఉండడం వల్ల మనం తెల్లరు మళ్ళా విని మనము అనేకమైన పని చేసుకుంటూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ఈరోజు అన్న ఏ పార్టీ చెప్పింది ఈరోజు ప్రకటన ఏడి వరకు వచ్చింది మరి సిస్టర్ ఏ విధంగా చెప్పిండి ఈ బ్రదర్ ఈ విధంగా చెప్పిండని విననికి ఒక అవకాశం రికార్డింగ్ అవుతుందంటే దేవుడు చేసిన ప్రణాళిక నేను అనుకుంటున్నా మరి బ్రదర్ సిస్టర్ ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు ఏం చెప్పిండని మేము మాట్లాడుకుంటున్నాము ఈ రోజు ఒక బ్రదర్ వాక్యం చెప్తున్నాడంటే ఈరోజు చాలా బాగా చెప్పిండని కూడా మేము చర్చించుకుంటా ఉంటాం ఎక్కడికి వెళ్ళిన సేవ వెళ్ళంలో సేవకు వెళ్ళిన దగ్గర బ్రదర్ సిస్టర్ ద్వారా కూడా చెప్పుకుంటాం ఎందుకంటే ఆత్మ జీవితంలో మనం ఇంత ఎదిగినమా అనేది వేరే వాళ్ళు కూడా అనుకుంటుంటారు మన గురించి మనము ఇక్కడ అన్ని చెప్పుకుంటుంటాం కదా ఈ రోజు ఒక బ్రదర్ మంచి వాక్యం చెప్పింటాం సిస్టర్ చెప్పిందంటే అవునా అని కూడా విని వాళ్ళు కూడా వింటున్నారు మన వాక్యాలని నేను అనుకుంటున్నా ఎందుకంటే దేవుడు మాటలు బలమైన చాలా బలమైన ఎవరు చెప్పు అంటే ఇంతకు ముందు కాదు అంత బ్రదర్ సిస్టర్ అయిన అంతగా డీప్ గా ఇప్పుడు దేవుని సంధిలో గడుపుతున్నాము ఈ సమయం ఇచ్చినందుకు ఈ సమయం ఏర్పరచినబడినందుకు దేవుడి ఇచ్చిన ఈ టైంలో మనం ఇంతగా ఎదుగుతున్నాం ఈ రోజు బోధిస్తున్నాం దేవుని కృప దేవుని ప్రణాళిక ఆయన సన్నిధిలో మనం ఉండడానికి దేవుడికి ఈ కార్యాన్ని మనకు కలిగజేసిండు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈ జరగడం వల్ల స్వచ్ఛత కలుగుతుంది విడుదల దొరుకుతుంది సేవలో కూడా బలంగా వాడుకుంటున్నాం ఎక్కడ జరగని దేవుడు ఇచ్చిన తలాంతులో కూడా ఏ విధంగా ఉన్నదనేది కూడా దేవుడు చూపిస్తా ఉన్నాడు కాబట్టి మంచిగా ఉంది సొప్ల సిస్టర్ మంచిగా నడిపించింది ముందు బ్రదర్ సిస్టర్ ఎవరు నడిపిస్తున్నారో కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడని నేను నమ్ముతున్నా వాళ్ళు కూడా బలంగా సేవలో వాడబడతారని నమ్ముతున్నా చిన్న సాక్ష్యము దేవుడు దీవించును గాక ఆమెన్ సిస్టర్స్ బ్రదర్స్ కానీ ఎవరైనా మనోజ్ బెదర్ శాంతమ్మ సిస్టర్ మాధురి సిస్టర్ గుంటూరు దేవుడు నామంలో మీ అందరికీ మా వందనాలు ప్రైసులు అర్జెంట్ చెప్తున్నాను కేబిపిఎం గ్రూప్ లో దేవుడు దేవుని కోట్లాది వందనాలు సప్నా సిస్టర్ కూడా మంచిగా లీడింగ్ చేసింది ఎంతగానో మంచిగా నడిపించింది ఆమెకు కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను ఇక ముందు జరగబోయే ముందు నడిపించే వాళ్ళు కూడా తర్వాత నడిపించే వాళ్ళు కూడా దేవుళ్ళు ఇలాగే మంచిగా నడిపిస్తారు దేవుడు అలాగ దీవించాలని నేను ప్రార్థనలో పెడుతున్నాను మంచి దేవుడు ఇచ్చిండు గ్రూప్ ను దాన్ని బట్టి దేవునికి వందనాలు సదర్శగా బెదరానకు కూడా వందనాలు దేవుని అనుదినము దేవుని మాటలు దేవుని వాక్యాలు నేర్చుకుంటున్నాం ఎంతో బలపడుతున్నాము కానీ మనం యుద్ధ భూమిలో ఉన్నాము సాతాను ఎంతో పోరాటే కుటుంబాల్లో కానీ సేవా జీవితంలో కానీ సాతాను పోరాడుతా ఉన్నాడు అయినా దేవుడు అనుదినము దేవుడు విజయం ఇస్తూనే ఉన్నాడు ఈ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొన్నిసార్లు జాయిన్ కాలేకపోతున్నాను ఇందాక కూడా నేను హాస్పిటల్కి పోయి వెళ్ళి వచ్చినాము తొమ్మిది గంటల నుంచి ట్రై చేస్తున్నాను కలవటం లేదు ప్రార్థన చేసుకున్న ప్రభా జాయిన్ కావాలా కావాలని దేవుడు కృప చూపించిండు లాస్ట్ కు జాయిన్ అయినా నేను దేవునికి వందనాలు ఇట్లా సైతాన ఆటంకాలు సైతానం యుద్ధం చేస్తానే ఉండి అయినా దేవుడు ప్రభు మనకు విజయం ఇస్తున్నాడు అందరినీ కూడా దేవుడు ఇంకా బలంగా సేవలో అందరినీ వాడుకోవాలా ఆయన అని నేను అనుదినము ప్రార్థనలో పెడుతున్నాను సాతాను ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ అందరూ ఆయన కొరకు దీపాల లాగా వెలగాల ఆయన వెలుగుగా మనం ఈ లోకంలో జీవించాలా ప్రతి ఒక్కరితో కూడా దేవుడు అనుదినము మాట్లాడుతూనే ఉన్నాడు అన్ని దినము దేవునికి మనము దగ్గర అవుతూనే ఉన్నాము దేవుడు మంచిగా మమ్మల్ని కూడా సేవలో వాడుకుంటుండు ఇంకా సేవలో ఇంకా ప్రతి ఒక్కరిని కూడా వాడుకోవాలని నేను ప్రార్థనలో పెడుతున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాకలి ప్రేజర్ అడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి నా సాక్ష్యం ఏంటంటే స్కైప్ లో నేను జైన్ కానప్పుడు అన్న ఒకసారి రెండుసార్లు చెప్పింది నాకు సిస్టర్ ఇందులో జైన్ కావండి అని చెప్పింది అది ఫస్ట్ సార్ చెప్పిండి మధ్యాహ్నం టైంలో కూడా ఒక్కోసారి వచ్చి నేను ఒక పాట పాడి వెళ్ళిపోయినా ఆ టైంలో రెండు సంవత్సరాలకు ఎక్కువనే ఇంకోసారి చెప్పినాడు సరే అని సరే అన్న అని అన్న అని మళ్ళీ ఇంకోసారి జాయిన్ కాలే ఇంకోసారి చెప్పింది అన్న జైన్ కావండి సిస్టర్ అంటే సరే అన్న జాయిన్ అవుతాము ఇందులో ఎట్లా జాయిన్ అయ్యాలంటే అప్పుడు దిలీప్ బ్రదర్ కి అప్ప చెప్పినాడు ఆ బ్రదర్ చూపించిండు ఇందులో మేము జాయిన్ అయినాము ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని బాధలున్నా దాని నుంచి దేవుడు చేసిండు ఇందులో మేము ఏకీభయించినము మళ్ళీ ఇందులో మరి వాక్యాలు మేము వింటున్నాము ప్రతిరోజు వింటున్నాము వింటుంటే దేవుడు కార్యాలు చేసిండు మేము నడిపించే టైంలో కూడా శోధనలు వస్తాయి ఇప్పుడు ఆ సిస్టర్ చెప్తుంది స్వప్న సిస్టర్ భయంకరంగా శోధనలు వస్తాయి ఎందుకంటే ఆత్మీయ రకంగా ఉండి మనము దేవుడి శక్తి పొందుకొని మనం ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఎన్నో శోధనలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాని నుంచి దేవుడు విడుదల చేస్తూ ఉంటాడు చైతన్య శక్తులు వచ్చి కూడా పోరాడుతుంటాయిత శక్తులు వచ్చి పోరాడుతుంటాయి అవి మన గొంతును కూడా విసుకుతాయి ఎందుకంటే అవి చాలా అనుభవం అందరికీ అనుభవం ఉన్న వ్యక్తులమే కాబట్టి అలాంటి స్థితులు ఉన్న దేవుడు విడుదల చేసిన ఎందుకంటే మనం ఒక ఆత్మీయ పోరాటంలో ముందుకు నడుస్తా ఉన్నాం కాబట్టి దేవుడే మనకు విజయాన్ని ఇస్తున్నాడు దేవుడే మన పక్షాన యుద్ధము చేస్తా ఉన్నాడు కాబట్టి ఎందులో ఇప్పుడైతే ఎప్పుడైతే మేము ఇందులో జాయిన్ అయినామో నుంచి భయంకర సమస్య నుంచి దేవుడు విడుదల చేసిండు దాని నుంచి విడుదల చేసి నెమ్మది కలజేసిండు చేసినా కూడా దేవుడు చేసిండని మనము మరవడానికి వీలు లేదు కాబట్టి ఇంకెక్కువ దేవుని స్థుతిస్తూ గనపరచు వెళ్తా కాబట్టి మరి ఇంకో సామ్యల కోసం కూడా మేము చెప్పినాం ఇక్కడ అంశము అతను ప్రార్థన చేస్తుంటుంటే చేయకండి చేయకండి అని అర్సుండే గనులతోని కాల్ చేస్తున్నాను అంటుండే ఆయన ఏదో అంటా ఉండే ఇప్పుడు ఆయన ప్రార్థన కూడా చేపించుకుంటున్నాడు మేము పోయి రో వారం పోయి ప్రార్థన చేస్తున్నాము ఆయన ప్రార్థన కూడా చేయించుకుంటుడు నా కోసం ఇంకెక్కువ ప్రార్థన చేయండి అమ్మని ఉన్నాడు సమ్యలు చూడికి ఇందులో అంశాలు పెట్టినాము ఈ స్కైప్ లో పెట్టినము ఆ స్కైప్లున్న అంశాలకు అన్నిటికీ దేవుడు విజయాన్ని ఇస్తా ఉన్నాడు విజయాన్ని ఇస్తా ఉన్నాడు ముందుకి నడిపిస్తా ఉన్నాడు దేవుడు విజయాన్ని ఇస్తా కాబట్టి సిస్టర్ మన నడిపించింది మంచిగా నడిపించింది దేవుడు ఆమెకు సహాయం చేసిండు దేవుడు సహాయం ఉంటేనే మనం ముందుకు వెళ్తాం కాబట్టి సిస్టర్ నడిపించింది కాబట్టి ఆమెకు దేవుడు తోడైని నడిపించిండు ఇంకెప్పుడు కొత్త వాళ్ళు వస్తుండ్రు కాబట్టి వాళ్ళ కూడా తోడై ఉండాలి దేవుడు మాకున్న ప్రతి బంధకట్ల నుంచి విడుదల చేసిన భయంకరమైన శోధన వచ్చి వస్తుంది వచ్చిన దానికి భయపడకుండా మనం ముందుకెళ్ళి నడిస్తుంటే దేవుడే విజయాన్ని ఇస్తాడు చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక ఆ మేన్ థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్ ఇంకెవరంట మనోజ్ అయితే ఈ రోజు డీడింగ్ చేసింది దేవుని ఒక భారం పడక మంచిగా లీడింగ్ చేసింది ఆమె టైం మీద మన స్టార్ట్ అవుతుంది ఈ పరీక్షలో దేవుడు ఏం చేసిన అనేక సార్లు బయలుపరిచి అనేక సార్లు ధ్యానం చేసి అంతగా ఆత్మసిద్ధి చేసిండు భయంకర్ యుద్ధం ఉండే ప్రతి సంవత్సరం యుద్ధంలో విజయం ఇచ్చిండు ఇటు సి నోరు ద్వారా కానీ దేని పాపంలో పడ కాపాడి దేవుడు ఈ వాక్యాలు ధ్యానం చేసుకుంటే అనేక రకాలు దేవుడు పెట్టిండ్రు ఇంకా ఇది సైతాంతర గుర్తుపడే జ్ఞానం మాకు ఇచ్చిండ్రు ఈ వాక్యం పరిచయ చూస్తుండే సైతాన్ ఎట్లా మాట్లాడుతుండ్రు ఎట్లా చేస్తుండ్రు ఆ ఏం నడిపింపు ఆత్మ నడిపి అంతా గుర్తుపెట్టి జ్ఞానం ఇచ్చిండ్రు ఈ పరిచయ ద్వారా అనేకసార్లు నేర్పించినారు కనుక ఇంకా నేర్పిస్తారు మంచిగా ఆత్మ నడిపించింది కనుక మన ఆయనకు ఒక భారం ఏం చేసింది సమ్ము కూర్చి ఏం చేసింది నమ్మకంగా సాగిపోయింది ఇంకా సాగిపోతుంది కనుక ఇంకా వచ్చేసరి వాళ్ళ కోసం ప్రయోజనాలా సాగిపోవాలా అనేకలు వినాలా అనేక శిష్యులు కావాలా అనేకలు ఈ ఆత్మీయ స్థితి మతం కాకుండా ఆత్మీయ పోరాటంలో మనం సాగిపోవాలా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించగా ప్రైజ్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అయింది అన్నా మీ వాయిస్ బ్రేక్ అవుతుందన్నా సరోజనా వాయిస్ బ్రేక్ అవుతుందన్నా అన్నా ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకే దేవునికి స్తోత్రం సో ఈ టూ థౌసండ్ డేస్ మనకి ఈ యొక్క దీంట్లో కేబీపీఎం లో వాక్యాలు ప్రతి ఒక్క పరిచయం నడిచిందంటే దేవుని యొక్క దయ ఉంది మన ధర సో దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనలో ఉన్నది ప్రతి ఒక్కరు విట్నెస్ గా సాక్షులుగా ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు వాక్యము మనల్ని ఎంతో బలపరిచింది ప్రతి ఒక్కరు వాక్యం మేము నేను అంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు వినకపోతుంటే ఆఫీస్ నుంచి వచ్చినాక కంపల్సరీ ఒక వాక్యం విని దాన్ని ధ్యానించి వన్ అవర్ అయినా టూ అవర్స్ అయినా ధ్యానించి ప్రకటన ఎక్కడి వరకు వచ్చింది ఏది మాగు మాగోగు సో ఏది నడుస్తుంది మనము తెలుసుకుంటుండే నేను తెలుసుకొని దాని ప్రకారం మనము జీవిస్తుండే ప్రతి వాక్యం మనల్ని ఏంటంటే బలపరిచింది బలపరిచింది నేను ఒక వాక్యం చెప్పాలనుకుంటున్నా రోమి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది పదహారు చూస్తే మనము దేవుని పిల్లలని ఆత్మత అనే మన ఆత్మతో కూడా సాక్షమిచ్చున్నాడు రోమిలకు రాస్తుండు పాలు భక్తుడు సో మనం దేవుని పిల్లలము సో ఆత్మత మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చి ఆత్మలో ఉన్నాము ఆత్మతో సాక్ష్యం మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయన ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము ఇప్పుడు ఏంటంటే మనం పిల్లలం అయితే వారసులం మన పిల్లలము మనము దేవుని వారసులం ఈరోజు నడిపించే ప్రతి ఒక్కరు యేసు ప్రభు వారసులు క్రీస్తుతో కూడా మహిమ పొందుతుటకు క్రీస్తును మహిమ పొందుటకు మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము శ్రమ పడిన క్రీస్తు తోడి వారసులం అంటే క్రీస్తు తోటి మనము వారసులమై ఉన్నాం ఈరోజు సో ఆ శ్రమ మనలో ఉన్నది ఈరోజు ప్రతి ఒక్కరిని శిశువుగా చేయాలనే ఒక శ్రమ ఉన్నది మనకి ఎవరినైనాను ప్రతి ఒక్కరిని ఈరోజు శిష్యులుగా చేయాలి ప్రతి ఒక్కరిని టీమ్స్ లా జాయిన్ చేపియాలి సో ఎంతో మందికి బైబుల్ ఇన్స్టాల్ చేసి ఇచ్చిన నేను ఎక్కడ పైన కూడా సువార్తలలో ప్రతి ఒక్కరికి యేసు ప్రభు గురించి చెప్తాం ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయాలి సో మనం ఏంటంటే చెప్తున్నాం కానీ క్రియారూపకంగా కూడా మనము చేయాలి కొంచెం భారం అనిపిస్తుంది కొంచెం మందికి నెట్వర్క్ ఉండదు కొంచెం మందికి ఏంటంటే కొన్ని విధాలుగా జాబ్ లో ఆఫీస్ లో అక్కడిక్కడ ఉంటుంటారు సో ప్రతి ఒక్కరు మన శిష్యులుగా చేయాలంటే కేబీపీఎంలో మనము జాయిన్ చేపియాలి ఆయన యేసు ప్రభు యొక్క ఆత్మను అక్కడ కుమ్మరింపబడ్డది సో మనం వారసులము మనం వారసులు ఎక్కువ ఉన్నాం ఈరోజు సో ఆయన వారసులు ప్రతి ఒక్కరిని ఆయన వారసులుగా ఆయన శిష్యులుగా మనం ఈరోజు చేయాలి అటువంటి సంకల్పం మనం పెట్టుకొని ముందుకు వెళ్తే టూ థౌసండ్ అయింది కూడా మనకు అయిపోతూనే ఉంటది సో ఎవ్రీ డే దేవుడు మనకు సాయం చేసి ఆయన సేవలో బలంగా వాడబడుతున్నాం సో నాకు జాబ్ లేకున్నా కూడా సేవలో వాడబడుతున్న దానికి వందనాలు సో దేవుని యొక్క వాక్యంలో ఉదక స్నానం చేస్తున్న ప్రతి ఒక్క డే ప్రతి ఒక్క రోజు దేవునిలో నాకు గడపనికి సమయం వచ్చిన దాన్ని బట్టి స్తోత్రము సో ఈ మంచి ఈ మంచి ఆందం నాకు ఇచ్చిండు సో టూ డేస్ అంటే నాట్ ఏ జోకు ఇక టూ డేస్ కావాలంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఎంతో మంది వచ్చారు ఎంతో మంది వెళ్ళిపోయారు కానీ ఏంటంటే నేను మా వైఫ్ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చాలా మంది రోజు వచ్చేటోళ్ళు వాళ్ళు ఉన్నారు అనమాట రోజు వస్తురు ఫైండ్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ యొక్క స్థుతి ఆరాధన నడిపిస్తూ ఏంటంటే అగ్ని అగ్ని మనతనే ఉంది సో ఎవ్రీ ఎవ్రీడే మనం యుద్ధ భూమిలో ఉన్నాము ప్రతి రోజు మనము యుద్ధం చేయాలి సాధారణగా ఎవరిని బ్రింగుతున్నా అని చూస్తుండే వాడు చూసినప్పుడు మనము దేవుని యొక్క క్రియలను మనము బలపరచాలి దేవుని యొక్క క్రియలను ఆత్మ మనము బలపరచాలి సో స్వప్న సిస్టర్ కూడా చాలా బాగా నడిపించింది ప్రతి దాంట్లో మంచిగా నడిపించి మంచిగా మాట్లాడాడి సో ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసింది ఎవరికైతే పాట కావాలా ప్రార్థన కావాలా బ్రదర్ పాట కావాలా బ్రదర్ అని అందరినీ అడుగుతుండే సో ఎవరైతే ఫస్ట్ వచ్చారో వాళ్ళకు పాట కంపల్సరీ ఇస్తుండే కంపల్సరీ మనం పాట పాడాలనుకుంటే ఫస్ట్ వస్తుంటే మనము పాట ప్రతి ఒక్క పాట నేను జాబ్ లేనందుకు ప్రతి పాట కూడా నేను నాకు ఇచ్చారు ప్రార్థన ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ చాలా బాగా నడిపించారు ప్రతి రికార్డింగ్ కూడా కరెక్ట్ పెట్టారు సో ఫస్ట్ చెప్పు చెప్పి పలానా బ్రదర్ పలానా సిస్టర్ పాట పాడతాయని చెప్పినాక తర్వాత రికార్డింగ్ ఆన్ చేస్తుండే సో యేసుకృష్ణ ప్రతి ఒక్కరికి శుభాభి వందనంలో టూ థౌసండ్ డేస్ దేవుని యొక్క కృపనే సో ఇక్కడ రాబోయే ఇంకా లీడర్ కూడా సిస్టర్ అన్న బ్రదర్ అన్న ఎవరైనా ఉండని వారికి ప్రతి ఒక్కరికి మేము సహాయం చేస్తాము సో ఏ విధమైన ఉన్నాను సో స్కైప్ లో ఎవరైతే వాక్యం చెప్ ను సో మేము కూడా మాట్లాడి బ్రదర్ సిస్టర్ ఈ వాక్యం ఈరోజు చెప్పండి ఆయన మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాము సో దేవునికి వందనాలు ఆయన పరిచర్యలో సుధం ఆ యొక్క మనకు ఉన్నది ఆయన ప్రతి ఒక్కరిని ఆయన శిష్యులుగా జాయిన్ చేపియాలి అనే ఒక ఆ మాకున్నది సో ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆ తోటి ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేసుకున్నటకు ఇంకా ఎవరు లీడర్ వచ్చినాను ప్రతి ఒక్కరికి ఒకే విధంగా మేము సహకరిస్తాం స్వప్న సిస్టర్ కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి దిలీప్ బ్రదర్ రవి బ్రదర్ చంద్రశేఖర్ అన్న ప్రతి ఒక్కరికి మనం ఏంటంటే ప్రతి ఒక్కరు మన వాళ్ళు చెప్పిన వాక్యాలన్నీ గ్రహించుకుంటూ నిమరేసుకుంటూ మనము పోతున్నాం అనమాట సో ప్రతి ఒక్కరు పరశుద్ధరావు బ్రదర్ కానీ మాధురి సిస్టర్ కానీ ప్రతి ఒక్కరు చాలా మంచిగా నడిపించారు సో ఇక టూ అయిపోయింది సో టూ నుంచి రేపటి నుంచి సో కొత్త టాస్క్ మనకి కొత్త లీడర్ సో ఎవరు వచ్చినానో వాళ్ళకందరికీ కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తున్నా సో దేవుడు యొక్క శక్తి చేత దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడతారు మీరు ప్రతి ఒక్కరు ఎవరు భయపడే అవసరం లేదు సో అందరూ సహకరిస్తారు మనకి ఎవరు వచ్చినాడు లీడరు ఎవరు వచ్చిన అందరూ సహకరిస్తారు దేవుడి యొక్క చిన్న వాక్యంను చిన్న సాక్ష్యం దేవుడు దీవించక థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ సో మచ్ ప్రైజ్ రాడు అందరికి వందనాలు మరి దేవునికి పరిశుద్ధరామానికి మనం కూర్చున్న విధానాన్ని బట్టి దేవునికి మేము చెల్లిస్తున్నాను మరి దేవుడు మనల్ని ఇక్కడ సమకూర్చి మరి సిస్టర్ ద్వారా మరి మనకు అనేకమైన అవకాశాలు మరి ఆమె ద్వారా దేవుడు కలిగించాడు మరి అందరూ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను ఆ సిస్టర్ కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక వారి స్కైపులో పాల్గొంటున్న అందరి కుటుంబాలకు దేవుడు తోడై ఉండి నడిపించిన విధానాన్ని బట్టి ఆయన అమ్మానికి మేమే చెల్లిస్తుంటున్నాం ఎందుకంటే ఆయన ఒక్కడే లోకంలో నమ్మదగిన దేవుడు కాబట్టి మరి సిస్టర్కి ఇచ్చిన ధన్యతను బట్టి మరి ఆ అవకాశాన్ని అందిస్తున్న ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను మరి సిస్టర్స్ బ్రదర్స్ మరి చాలా మంది మాకు అండగా ఉండి మరి దేవుని తోడుగా ఉండి మాకు నడిపించిందని ఆమె గొప్ప సాక్ష్యం చెప్పింది అవును అది నిజమే ఎందుకంటే ఇది దేవుని వలనే సాధ్యము కాబట్టి మనుషుల వలనే ఏది సాధ్యం కాదు అందుకనే మనము శరీరకంగా లేము కాబట్టి ఇన్ని రోజులు ఈ యొక్క ఆరాధన దేవుడు నడిపించాడని నమ్ముతున్నాం ఎందుకంటే మరి ఒక విధంగా మరి పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ విధంగా మాట్లాడుతుండే ఎందుకంటే మనం శరీరకంగా లేము అని ఇక్కడ అర్థమవుతుంది మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ విషయంలో మొదటి తిమోతి నాలుగు ఎనిమిదిలో ఈ విధంగా పౌలు గారు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఎందుకంటే శరీర సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమగును అంటుండడు ఎందుకంటే మనం శరీరకంగా లేము కాబట్టి అది ఆత్మీయంగా ఉంది కాబట్టి మరి ఇంతవరకు దేవుడు నడిపిస్తుండడు అందుకంటే శరీరమైందంట కొంచెం మటుకే అంటుండడు అందుకనే సంబంధమైన సాధకము కొంచెం మటుకే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఇది ప్రయోజనకరమైతుందంట ఈ వాక్యము నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది ఎందుకంటే మనము దీన్ని గ్రహించుకోవాల ఎందుకంటే మనము శారీరకంగా ఉంటే ఇన్ని రోజులు నడిచే విధానము కాదు ఎందుకంటే ఆత్మ మనం ఆత్మధార నడిపింపబడిన వారం ఉన్నాం కాబట్టి ఇది మరి ఈ యుగం కాకుండా రాబోయే యుగం గురించి కూడా పౌలు గారు మనకు బయలుపరుస్తున్నాడు ఎందుకంటే ప్రత్యక్షతలు దేవుడు మనకు బయలుపరుస్తూ కాబట్టి అందరూ ఆత్మ పౌరులుగా ఉన్నారు కాబట్టి మరి దేవుడు ఇంతవరకు నడిపిస్తున్నాడు మరి ఇప్పటి వరకు నడిపించిన సిస్టరు దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించిన గాక మరి ఇప్పుడు రాబోయే లీడర్ కూడా మరి అందరూ సహాయం మన ప్రోత్సాహంతో మరి దేవుని యొక్క శక్తితో మరి వాళ్ళు కూడా మరి దేవిని మహిమ పరిచే మరి దేవుడు వారిని ఎన్నుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను మరి మీ అందరికీ రైజులాట్ మరి వాక్యము పూర్ణ అంగీకారముకు నమ్మదగినది యోగ్యమైనది కాబట్టి మనము వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారం కాబట్టి మరి ఆయన ఆజ్ఞలను గైకొని మరి దేవునికి మాత్రమే మహిమ చెల్లులాగిన మనము దేవుడు చూపించిన మార్గాన్ని పాటిస్తూ నడవాలని అందరికీ వందనాలు చెల్లిస్తూ మీకు సాక్ష్యం దేవుడు దీవించిన అందరికి వంద బ్రదర్ థ్యాంక్ యూజర్ బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ దీపాసి సార్ రూపాస్ బ్రదర్ ఉన్నారా ప్రైజ్ అందరికి సాక్ష్యం ఏంటంటే ఇంత దేవుడు చక్కగా రన్ రన్ చేయించింది ఇంతవరకు దేవుడు చక్కగా రన్ చేయించినందుకు దేవునికి పొందినాలు మా అక్క కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ గా ఉన్న పర్సన్ లాగా టీ మంచిగా రీడింగ్ కూడా మంచిగా హండ్రెడ్ డేస్ రన్ చేయించిందంటే కేవలం దేవుని యొక్క కృప ద్వారానే కాబట్టి ప్రతి వాళ్ళు వాక్యం ఎంతమంది చెప్పినారో ప్రతి వాక్యలలో నేను ప్రతిరోజు విన్న వాక్యాలు ఏవైనా కానీ ఎట్లా అంటే రుదనికి తగిలి మారుమంచి పొంది రక్షింపబడాలా అనేలాగా ఉన్నాయి వాక్యాలు ప్రతి వాళ్ళి వాక్యం ద్వారా కూడా బలపడినాను ఇంకా అదే రీతిగా మధ్యలో కొన్ని రోజులు నేను రాలేకపోయినాను ఎందుకంటే నాకు ఫోన్ డిస్టర్బెన్స్ ఉండే ఫోన్ ఎన్నిసార్లు నేను జాయిన్ అవుదాం అనుకున్నా నాకు అది జాయిన్ అవుదామంటే కూడా అది రావట్లేదు నాకు పాస్వర్డ్ కరెక్ట్ కొట్టినా అది రావట్లేదు అన్యిన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసినా కూడా నాకు రావట్లేదు అక్కడ చాలా డిస్టర్బెన్స్ ఏంది తర్వాత నా ఫోన్ ఎవరో థర్డ్ పర్సన్ యూజ్ చేసిన లాగా నాకు మెసేజ్ వచ్చింది కాబట్టి నేను మొత్తం మెరాజిన్ డేటా కొడితే మొత్తం కేబీపీఎం లాంటి నేమ్ లేకుండా వెళ్ళిపోయింది మళ్ళీ తర్వాత అన్నకు చెప్పి నేను జాయిన్ చేయించుకున్నాను సో అట్లా కొన్ని రోజులు రన్ అయింది ఎంత జాయిన్ అవుదామన్నా నాకు కుదరలేదు తర్వాత లాస్ట్ మళ్ళీ నేను స్వరాజన ద్వారా లింక్ షేర్ చేయించుకున్నా మళ్ళీ అట్లా జాయిన్ కావడం స్టార్ట్ అయినా కానీ శ్రీమల్ వచ్చినాయి సహించడానికి భరించడానికి దేవుని యొక్క ఆత్మచేత విజయం పొందినా అని విశ్వసిస్తున్నా నేను ఎందుకనంటే నా ఎగ్జామ్ టైంలో కూడా నేను అన్ని కరెక్ట్గానే రాసినను ఒక్క ఎగ్జామ్ నేను కరెక్ట్గా రాయలేదు అందులో నేను పోయినా కానీ తిరిగి జస్ట్ నేను ప్రమోట్ అయినా నేను అన్న తోటి మళ్ళీ ప్రార్థన చేయించుకున్నా అన్న ఎందుకు నేను చదివినా ఏవి రాలేదు అని మళ్ళీ నేను ప్రాధాన్యం చేయించుకున్నా మార్నింగ్ మార్నింగ్ చేయించుకున్నా అట్లా రెండోసారి చేయించుకున్నాను ఆదే దినమున మళ్ళీ మొన్న రిజల్ట్ వచ్చినా నేను డివాల్యువేషన్ పెట్టుకున్న తర్వాత రిజల్ట్ వచ్చినా నేను దేవునికి ప్రార్థించిన దేవా నేను ఎగ్జామ్ ఏం రాసినానో నాకైతే తెలీదు కాబట్టి ప్రతి దాంట్లో సాయపడవైన దేవుడు నీవి ప్రభా ప్రతి ఎగ్జామ్ నేను అటెండ్ చేసినట్టే అది కేవలం నీ కృప ద్వారానే నువ్వైనా చేయబట్టి నాకు ఎగ్జామ్ రాపించను నేను ఖచ్చితంగా నేను పాస్ అవుతాను ప్రభా కానీ నేను నాకు ఎవరు ఆటంకం పరుస్తున్నారని నాకు తెలియదు చేయబడుతుంది కాబట్టి నువ్వు నాకు సాయపడవు ప్రభాని నేను ప్రాధాన్యత పెట్టుకున్నాము మా కుటుంబంలో ప్రేలు అంటే ఫ్యామిలీ ప్రేలు కూడా మేము పెట్టుకున్నాము నిన్నగాక మొన్న మాకు రిజల్ట్స్ వచ్చినాయి దైవు దాయవల్ల నేను ఏ సబ్జెక్ట్లైతే బ్యాక్లాగ్ వచ్చిందో దాని మీదనే నేను రీవాల్యువేషన్ పెట్టుకుంటే దేవుని దెవలో పాస్ అయినాను నాకు సెవెంటీ పాయింట్ ఫోర్ అట్లా వచ్చినాయి మార్క్స్ అంటే దేవుని యొక్క కృప ద్వారానే ఎందుకంటే ఏ రోజైతే నాకు ఎగ్జామ్ ఉండేనో ఆ రోజు ఫుల్ మైగ్రేన్ ఉండే ఉండే కంటిన్యూగా ఉండే త్రీ డేస్ ఉండే కంటిన్యూగా ఉండే దాంతో పాటు నాకు ఫీవర్ కూడా ఉండే నేను చదివిన క్వశ్చన్ ఒక్కటి కూడా నాకు రాలేదు ఎగ్జామ్ లో అయినా కానీ నేను వాటిని అన్నింటినీ ఆన్సర్స్ నేను రాస్తున్నా అంటే కేవలం మా దేవుని కృప ద్వారానే ఎందుకంటే ఒక క్వశ్చన్ ని రీడ్ చేసి దానికి క్వశ్చన్కి రిలేటెడ్గా ఉన్న ఆన్సర్స్ రాయడానికి కూడా నేను లెసన్స్ కరెక్ట్ గా వినలేదు అలాంటి సిచ్యువేషన్ లో మా అదర్కి కూడా హెల్త్ బాగాలేకుండే మేము చూసుకోవడానికి కొంచెం ఆ యొక్క పరిస్థితులు అయోమయంగా ఉండే అయినా దేవుని యొక్క సాయం చేత ముందుకు నడిపించిన దేవుడు నేను పాస్ చేసిన గొప్ప దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకున్నాను అదే రీతిగా ఎంత ప్రార్థనలో ఉండి ఎంత దేవుని యొక్క వాక్యాలు విన్నా ఏది చేసినా సమస్యలు తప్పవు ఖచ్చితంగా ప్రతివారికి వారికి సమస్యలు ఉంటాయి సమస్యల నుంచి విజయం పొందడానికి దేవుని యొక్క ఆయుధం ప్రార్థన వాక్యము కాబట్టి ప్రతిరోజు కనీసం నేను ఆన్లైన్స్ అటెండ్ కాకపోయినా నేను రికార్డింగ్స్లలో వింటున్నా నాకు సమయం దొరికినప్పుడు ఫ్రీ టైంలో అయితే నాకు ఎప్పుడైతే వినాలి అని అనిపించినప్పుడు నేను వింటున్నాను అట్లా నాకు దేవుడు ఎంతో సహాయపడడం ముందుకు నడిపించిన ఆ ప్రతి విషయంలో ఈవెన్ నాకు ఏ టైంలో అయినా లేకపోయినా సేవకు వెళ్ళిపోవడము దేవుని యొక్క కృప ద్వారా సేవకు కూడా నడిపించిన దేవుడు మదల మధ్యలో కూడా మరి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అట్లా సైతన్ మీద విజయం పొందడానికి ఆయన చూపించిన ప్రతి మార్గం అనేది తెలియజేసుకున్నా నేను ఈ గ్రూప్ ఎందుకంటే అన్న చెప్పే ప్రతి వాక్యంలో వెయిట్ని ఎట్లా వెళ్ళగొట్టాలా ఎట్లా జయించాలా ఏందని అన్ని నేను కేబిపిఎంలోనే నేర్చుకున్నాను బయట ఎక్కడ నేర్చుకోవడానికి నాకు అవకాశం లేదు నేను ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ కైతే అందరికీ దేవుని యొక్క సువాతనే ప్రకటన వాళ్ళకు ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళు కూడా దేవుని యొక్క సువాత చెప్పి వాళ్ళు కూడా పాపక్షేమాపణ ఎట్లా ఒప్పుకోవాలి కూడా వాళ్ళు కూడా చెప్పినను అన్యులు నాకు తెలిసిన వాళ్ళు స్కైప్ కాలేజ్ జాయిన్ కామని నేను చెప్పిన వాళ్ళు వాళ్ళు ఎట్లా అన్నారంటే అందులో మేము జాయిన్ అవుతాం కానీ మా ఇంట్లో మా ఫ్యామిలీస్లలో ఒప్పుకోరని ఎందుకంటే నా ఫ్రెండ్స్ జాయిన్ అయినా వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బర్త్డే కానీ వాళ్ళ మమ్మీసే కానీ వాళ్ళ డాడీసే ఎవరైనా కానీ అడ్డగిస్తారనమాట సో అట్లా కొంతమంది రాళ్ళకైపోయినారు కాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చోట చెప్పడం చేయడం ఇవైతే జరుగుతుంటాయి మధ్యలో మధ్యలో వెళ్ళినప్పుడు అట్లా ఇవన్నీ నేను ఎక్కడ నేర్చుకున్నంటే ఇక్కడ ఏబీపీఎం గ్రూప్లోనే నేను నేర్చుకున్నాను ఎందుకంటే ఒక అవకాశం బైబుల్ టీచ్ చేయడానికి దేవుని యొక్క వాక్యలు ఏ విధంగా టీచ్ చేయాలో ఎట్లా నేర్చుకోవాలో ఎట్లా దాన్ని ప్రాక్టీస్ చేయాలో ఇవన్నీ ఇందులోనే నేను నేర్చుకున్నా ఇప్పుడు నేను ఎక్కడ వార్త విన్నా ఏది చేసినా ఏది అబద్ధము తెలియజేయబడుతుంది ఏది సత్యము తెలియజేయబడుతుంది సో అట్లా దేవుడు ప్రతిదీ బయలుపరచడము ఆయన నడిపించడము ఏదైనా సమస్య వస్తే ప్రభ ఈ సమయంలో మీరు నన్ను లేపండి ప్రభ అంటే కూడా ఆయన లేపుతున్నాడు అంటే అంత గొప్ప దేవుడు ఎందుకంటే శరీరం బలహీనత ఉండొచ్చు కానీ ఆత్మ అయితే ఎప్పుడు సిద్ధంగానే ఉంటది. సో నేను అదే అనుకుంటున్నా ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడుతుందేమో అని అనిపిస్తుంది అట్లా నాకు దేవుడు ప్రతి విషయంలో సాయం చేసి నా పర్సనల్ లైఫ్ లోనే కానీ నా ఎక్కడైనా కానీ దేవుడు నా గొప్ప విజయం అనుగ్రహించిండు లీడింగ్ చేసిన ప్రతి ఒక్క బ్రదర్సే కానీ సిస్టర్సే కానీ ఎంతమంది అయితే ఈ గ్రూప్ లీడింగ్ చేశారో వాళ్ళందరూ ఆత్మీయంగా బలపడారని నేను నేను నమ్ముతున్నాను అదే రీతిగా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎవరైతే తీసుకోబోతున్నారో లీడింగ్ వాళ్ళకు కూడా మీరు అందరు సహకరించాలా ముందుకు ఎందుకంటే మన దగ్గర టైమింగ్ అనేది కరెక్ట్ గా లేకపోతుందనమాట జాయిన్ కాడానికి ఎందుకంటే ఆ ఏ సందర్భంలో ఎట్లా ఉందో తెలియలేకపోతుంది సో అట్లా పాపం లీడింగ్ చేసే వాళ్ళ కూడా ఆటంకం కావచ్చు కాబట్టి ఎందుకంటే ఒకప్పుడు స్కైప్కోవాలి కాబట్టి అందరూ అట్ కాల్ వెళ్ళిపోతుండే వస్తుండే ఇది ఎట్లయిపోయిందంటే టీమ్స్ లాగా ఉంది కాబట్టి టైంకి ఎవరు రాలేకపోతున్నారు కొంచెం లేట్ అయినా ఏదైనా కానీ అటెండ్ అయ్యేలాగా చూసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ ఎవరైతే లీడింగ్ తీసుకుంటారో వాళ్ళు అప్సెట్ కాకుండా ఉండాలి అని అంటే మనం ప్రోక్షించి ముందుకు వెళ్ళాల్సిందే ఎందుకంటే ఇన్ని రోజులు ఈ యొక్క ప్రేయర్ మీటింగ్స్ రన్ ఏంటంటే కేవలం దేవుని యొక్క కృప ద్వారానే నేనైతే అదే విశ్వసి అదే నమ్ముతాను ఎందుకంటే ఇదొక మంచి అవకాశం ఇదొక మంచి ప్లాట్ఫామ్ మనకి ఇచ్చిండు అదర్వైజ్ అసలు చెప్తున్నాను కదా ఎక్కడెక్కడో సువాత వెళ్ళి ప్రకటన చేయడానికి కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో వెళ్ళలేకపోతున్నాం కానీ ఎట్లీస్ట్ కనీసం ఈ స్కైప్ అన్న దేవుని వాక్యం ఇవ్వడానికి ఉంటుంది ఒక లీడింగ్ అవకాశం ఉంటుందంటే బికాజ్ ఆఫ్ గాడ్ గ్రేస్యా అని అనుకుంటున్నాను అట్లా దేవుడు ప్రతి విషయంలో సాయం చేసిడు ముందు నడిపించున్నాడు మరి ప్రతి వాళ్ళు అంద సేవలు దీవింపబడాలి ఆశీర్వర్దింపబడాలని విశ్వస్తున్నాను నేను నమ్ముతున్నాను ఇక మీదట కూడా ఇట్లనే కొనసాగింపబడాలని నేను చాలా విశ్వాసిస్తున్నా గట్టిగా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నాను నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో మరి దేవుని కృప ద్వారా మీరు కూడా చక్కని రన్ చేయాలని కోరుకుంటున్నాను మరి దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించను కాక అమ్మాయి థ్యాంక్ యూ సిస్టర్ రూపాస్ బా చివరికి వచ్చేసిన టైం కూడా చాలా అయిపోయింది కాబట్టి ప్రపజ దారులు చెప్పచ్చు లేకుంటే మనం ప్రెజల సిస్టర్ మన ఆన్లైన్ గురించి ప్రెజల్ ఆర్ బ్రదర్ ప్రెజల ఇన్ని రోజులు నడిచిందంటే కేవలం దేవుని యొక్క కృప దేవుని యొక్క శక్తి ప్రేమ కరుణ దయ ఉన్నది కాబట్టే మనము ఆన్లైన్ ప్రేమ్ మనం పార్టిసిపేట్ అవ్వగలుగుతున్నాం అనేక విషయాలు మనం తెలుసుకున్నాం మంచి చేయడం అయింది సిస్టర్ కూడా చాలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క హండ్రెడ్ డేస్ నడిపించినారు సిస్టర్ కూడా బాగా నడిపించింది తనకు అవకాశం వచ్చింది తన పిల్లలు కూడా మంచి హెల్ప్ చేశారు ఎడిటింగ్ విషయంలో తన పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు సమయంకి మనం ఆన్లైన్ లో పేర్లు అటెండ్ అవుతున్నాం ఫోన్లు చేసి చేయాలి బ్రదర్ మీరు వాక్యం చెప్తారా స్వైప్ ఉంటుంది మీరు చెప్పకపోతే నెక్స్ట్ డేట్స్ వాళ్ళు చెప్పగల అట్లా ఉంటుంది కొంచెం కష్టంగా ఆటంకాలు వచ్చినా కానీ దేవుడు మనం ముందుకు తీసుకెళ్ళిండు ఎవరు ఏం ఇబ్బంది లేకుండా రెండు రోజులు సిస్టర్ కూడా రెండు రోజుల ముందే రేపు రూపతి బ్రదర్ వాక్యం ముందు చెప్తారా ఈ బ్రదర్ వాక్యం ముందు ముందు కనుక్కొని చెప్పేవాళ్ళు రెడీగా వాళ్ళు పెట్టుకున్నాం అనమాట ఇట్లా దేవుడు ఏవల్లా అన్ని సక్రమంగా జరిగింది అది మరి రాబోయే రాబోయే వాళ్ళు కూడా వాళ్ళకు మనం సపోర్ట్ చేసి వాళ్ళని కూడా మనం ముందుకు తీసుకెళ్దాం వాళ్ళు వంద రోజులు నడిపియ్యాలి కాబట్టి వాళ్ళకు కూడా మనం మనం సహకరించి టైంకి కరెక్ట్ మనం టైంకి అన్నట్టు క్లోజ్ చేసి టైం మనం పాటించినాం ఏమవుతుందంటే మనం టైం సెన్స్ అనేది మనం నేర్చుకుంటాం ఎక్కడికి పోయినా మనం ఆ టైం ని ఫాలో అవుతాం అనమాట ఆ టైం కూడా మనం నేర్చుకున్నాము కరెక్ట్గా ఎంత విషయంలో వార్కం ఇప్పుడు పది నిమిషాలు వార్క్యం చెప్పొచ్చు మనం గంటల్లో కూడా వాక్యం చెప్పొచ్చు ఇరవై నిమిషాలు వాక్యం చెప్పొచ్చు ముప్పై అట్లా మనం నేర్చుకున్నాం మనకు దేవుడు మంచి తలంతి ఇచ్చినాడు అందరూ మంచిగా బలపడ్డారు బ్రదర్ సపోర్ట్ చేస్తున్నారు కేబిఎం కేబీపీ సిస్టర్ సపోర్ట్ చేసినారు ప్రతి ఒక్క బ్రదర్ ముందుకు వెళ్ళి సపోర్టింగ్ గా ఉన్నారు మనం వాళ్ళకి ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా సపోర్టింగ్ ఉండి మనం ముందుకు తీసుకెళ్ళాలి దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించిన గాక ఆమె మెయిన్ థ్యాంక్ యూ బ్రెదర్ ప్రెసిరాట్ చివరిగా శివా సిస్టర్ చెప్పిన తర్వాత ఇంకా మన ఇంకా కొత్త లీడర్ ని మనము అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈ ఆరాధన మనం ముగించుకుంటాం శివా సిస్టర్ షారు సిస్టర్ ఆమె చెప్పిన తర్వాత అందరికీ ఇచ్చిన సమయాన్ని బట్టి అందరికి వందనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాక్యం చెప్పాలంటే ఫస్ట్ నాకు ఎంతో భయం వేసేదనమాట యాక్చువల్ గా నేను నేను అనుకున్న ఈ కేబీపీఎం నన్ను జాయిన్ చేశారు టైం ఉండట్లేదు అసలు ఏం అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి అని అనుకున్నది అనమాట నాకైతే నా టైం రాగానే మస్తు భయమైతుండే ఇంకా వాక్యం ఏం చెప్పాలి వాక్యం ఆల్రెడీ నేను చదువుకుంటుండే కానీ నా మనసు నేను చదువుకొని ఆ వాక్యం మనము దేవుడు మాట్లాడడం కానీ అయితే చెప్పాలంటే కూడా అది కొంచెం కష్టంగానే ఉంటది కదా మళ్ళీ దేవుడు మాట్లాడాలి నేను అనుకున్నదాన్ని ఎట్లా చెప్పాలని చెప్పేసి సో నేను వాక్యము ధ్యానించుకున్నప్పుడు నేను నేను ఇది చదువుతున్నాను ప్రభావ మన మీరే మాట్లాడాలని చెప్పేసి చెప్తుండే దేవుని దయవల్ల ఆ వాక్యము నేను ఎట్లనే చెప్ సో ఆ విధంగా దేవుని నడిపించున్నా నేను నేను స్పిరిచువల్ గా చాలా గ్రోత్ అయినమాట ఈ కేబిపిఎం ద్వారా నేను ఫస్ట్ జాయిన్ అవ్వకపోతుండే ఇంకా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి బ్రదర్ ఫస్ట్ ఆ సిస్టర్ నన్ను జాయిన్ చేయించారు ఫస్ట్ అప్పుడు జాయిన్ అయినమాట అంత ముందుకు నేను జాయినింగ్ లో లేను నా పేరు కూడా అసలు లేకుండే ఏము కేబీపీఎం జాయిన్ అవుతారో ఏమవుతారు అనేసి అనుకున్న తర్వాత నాకు తెలిసింది కానీ కేబీపీఎం వచ్చినప్పటి నుంచి నేను వాక్యం చెప్తున్నానంటే ఇది ఒక మంచి అవకాశం నాకు ఇచ్చింది సేవ చేయడానికని చెప్పేసి ఆశీర్వాదం నేను అసలు పొడగొట్టుకోదని చెప్పేసి నేను సమయం ఇంకా ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి ఇంకా ఎట్లయినా దేవుని కోసం చేయాలని చెప్పేసి ఉద్దేశంలో ప్రభా మాట్లాడండి మీరే మాట్లాడండి అనుకుంటా వాక్యం చెప్పింది అనమాట ఇంకా నాకు నిజం చెప్పండి చాలా బ్లెసింగ్స్ వచ్చినాయి దేవుడు నేను వాక్యం చెప్పడం వల్ల నేను అనుకున్నాను అసలు వాక్యం ప్రభా మరి వాక్యం చెప్తున్నాను మరి ఇంతమంది మారబడుతున్నారు చిత్తం మరి నేను చెప్పే వాక్యం మీరు మాట్లాడుతున్నారు నేను నమ్ముతున్నాను ప్రభు అందరూ మారు అంటే మార్పుగల జీవితం వస్తుందని చెప్పేసి అనుకున్నాను అట్లా నేను బయట కూడా చెప్తా ఉంటాను బయట చెప్పేవాళ్ళు మనము వాళ్ళు మన వాక్యం విన్నారా లేదా మారు తెలుసుకోవడానికి కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అయితే నేను ఇంకా హెస్పినా కానీ ఒక సిస్టర్ నేను చెప్పడం వల్ల మారిందంట అది మా సిస్టర్ ద్వారా తెలిసింది నాకు దాన్ని బట్టి నేను దేవునికి ఏమందనాలు చెప్తున్నాను మనం అనుకుంటాం కదా నార్మల్గా చెప్తున్నాం కానీ అది అక్కడ వర్క్ చేశాడు ఆ వాక్యం విని కూడా మారుతారు అంటే మారుతారు దేవుని చిత్తం అక్కడ వాళ్ళకి అవకాశం వచ్చింది అంటే అప్పుడు నేను ఇంకా నమ్మిన అనుకున్నాను బాబా ఎవరు మారుతున్నారో ఇంతమంది చెప్పిన నేను ఒక్కరు కూడా నాకు వచ్చి నేను ఇంకా మారిన చెప్తాను అసలు నాకు తెలియట్లేదు అసలు వాక్యం నేను నేను చెప్పేది మరి పోతుందా లేదు అట్లా అనుకున్నా నేను కానీ తెలిసింది నాకు ఒక సిస్టర్ మారి మళ్ళా మరీ మరీ నాకు పే చెప్పిందంట ఆ సిస్టర్ చెప్పినందుకే నేను మారనాని చెప్పిందంట ఆ దేవునికి మహిమ సో నేను ఇంకా స్ట్రాంగ్ ఇంకా వాక్యం చెప్పాలని అనుకుంటున్నాను బట్ రియల్ గా చెప్తున్నాను ఆత్మీయంగా మాత్రం చాలా బలపరచబడినాను మా సిస్టర్ కూడా స్వప్న సిస్టర్ గారు కూడా చాలా నాకు వాక్యం ద్వారా ఎంతో బలపరచబడినాను ఆమె చెప్పడం వల్ల నేను చాలా మటుకు నాకు తెలియదు ఆత్మీయ ఎట్లా ఉండాలా అసలు ఏ వాక్యం ఎట్లా ఉన్నది నేర్పించాను తర్వాత నేను మెయిన్ గా అయితే ఇందులో పాటలు పాడతా కదా వాళ్ళు జాయిన్ అయినప్పుడు మనము ఆ పాటలు వస్తే ఫస్ట్ వినడానికి ఇష్టపడి నేను ఫస్ట్ అను అట్లా నేర్చుకోవాలి పాడాల ఆర్దించాలని ఫస్ట్ అనుకుంటాను అనమాట తర్వాత వాక్యం అనమాట వాక్యం అన్ని విని ఇంకా అవి ఓపెన్ చేసి చూసుకోవడం ఈ వాక్యానికి ఇది ఇట్లా నేర్చుకున్నాను సో నేను చాలా స్పిరిచువల్ గా గ్రోత్ అయ్యాను అనమాట వాక్యం ద్వారా ఈ వాక్యం చదివి ఇంకో వేరే ఇంకా వేరేవి కూడా ఎక్కడైతే ఏ వచనాలు ఉన్నాయి అన్నది నేను చూసుకోవడం జరిగింది నా ఫినాన్షియల్ కానీ ప్లస్ ఇంకా స్పిరిచువల్ గా ఫస్ట్ స్పిరిచువల్ గ్రోత్ కావాలని ఎప్పుడు ప్రార్థన నేను ఈ స్పిరిచువల్ గ్రోత్ నాకు ఏబిపిఎం ద్వారానే తెలిసింది దాని వల్లనే నేను నేను ఎక్కువ ఇంకా చెప్పడం చెప్పడానికి ముందుకు ఇంకా నేను అనుకుందాని నేను అసలు నేను ఇంతమంది మధ్యలో నేను ఎక్కడ చెప్తా అసలు వాక్యం అసలు పోతుందా లేదో ఇంకోటి అసలు నేను ఎందుకంటే నేను సేవ చేయలేను అసలు సేవ ఇంతమంది సేవకులు దా దాంట్లో నేను చెప్పే వాక్యము అసలు ఇంట్లో ఉంటారా లేదా అని నేను బట్ ఇది ఒక అవకాశము దేవుడు ఇచ్చింది నేను అనుకున్న దేవుడు నన్ను ఉద్దేశం దేవుడు ఇస్తుంటే నేనేందు తీసుకోవట్లేదు చెప్పి మళ్ళీ నేను తీసుకుని నాకు కూడా ఈ కి కరెక్ట్ గా టైం పెట్టిండ్రు అయితే నేను ఆ టైంకి షాప్ కెళ్ళి ఏదో తెచ్చుకోవడం ఇది జరుగుతుంటారనమాట కానీ ఈ రోజు మాత్రం ముందే వారం ముందు మళ్ళీ రీఛార్జ్ ఉందా చూసుకొని మళ్ళీ పెట్టుకుంటూనే ఉంటాను అనమాట అంటే దేవుని నడిపింపు అది కూడా దేవుడు చేపిస్తున్నాడు హెల్ప్ నాకు సో అది మిస్ అవ్వద్దని నేను అనుకుంటున్నాను నేను మళ్ళీ మా కూడా నాకు టైంకి వాక్యం ఉందని చెప్పడం మళ్ళీ సహాయం చేయడం మళ్ళీ జాయిన్ అవ్వడానికి అసలు జాయిన్ అవుతుంటే కలవనే కలవదు అసలు అసలు ఏం సిగ్నల్స్ ఉంటుందో తెలియట్లేదు ఒకసారి అది చెప్పేదానమాట మళ్ళీ ఆ సిస్టర్ కూడా నాకు హెల్ప్ చేస్తారు నేను అన్ని విన్న వాక్యాలు ఇంకా చాలా సార్లు అయితే మళ్ళీ మన్న బల బలపరచడానికి మళ్ళీ టైం చెప్పడానికి మళ్ళీ చంద్రశేఖరన్న చెప్తా ఉంటాడు కదా మళ్ళీ అవి మళ్ళీ ఫస్ట్ అవి రాసుకొని దాని ప్రకారం ఈ వాక్యాలు కరెక్ట్ వెళ్తున్నాయి అని మళ్ళీ చెక్ చేసుకొని అట్లా జరుగుతుండే అనమాట కానీ వాక్యం చెప్పింది ఎక్కడ ఉదా అసలు దేవుడు మన ఎట్లైనా కూడా ఆ వాక్య షేర్ చేయబడి వాళ్ళు మారుమార్చు పొందుతారు నేను గట్టిగా విశ్వసిస్తున్నాను నమ్ముతా నేను అప్పుడు అనుకున్నాను నేను చెప్పేది ఎవరు విన్నారేమో జరగదేమో అనుకున్నా కానీ జరిగింది అసలు దేవునికి వందనాలు దాన్ని సో ఇంకా ముందుకి నేను ఇంకా వాక్యము చెప్పాలి కేబీపీఎం లో అని నేను చాలా ఆశ పడుతున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవ్వడానికి ఫస్ట్ ముందే భయం అవుతుండే కేవీపీఎం లో నాకు నన్ను అసలు నేనైతే అనుకున్నాను నో వన్ నోజ్ అబౌట్ మీ అనుకున్నాను నేను ఎవరికి తెలియదు అయినా కూడా నన్ను అనుకున్నాను కానీ ఇంకా ఒకటి ఏంటంటే డైలీ అటెండ్ అవ్వాలని కూడా చాలా ఆశ ఉంది నాకు అవుతా ఉంటాను కానీ ఈ ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ ఉంటే నేను ఏం చేస్తున్నానంటే సైలెంట్ లో పెట్టి వేడుతున్నానమాట అది నాకు వస్తా ఉంటది నేను మెసేజెస్ చూస్తాను మళ్ళీ మెసేజెస్ మాత్రం చూసుకున్న ప్రకారం నేను వెళ్తా ఉంటాను ఇంకోటి ఏంటంటే దేవుని చిత్త నిజంగా చాలా మంచి అవకాశం ఇంత నేను మనం ఎక్కడ పోకుండా మన మనసులో ఉన్న మన మన మిత్రులకు షేర్ చేసుకోవడానికి వాక్యం ఈ కూర్చుని దగ్గరనే శివార్త చెప్పడానికి ఇచ్చిన ఇంత మంచి అప్పుట్లో వాళ్ళ సేవకులు అప్పుడు దేవుని శిష్యులు ఎంత ఎంత దూరం పోయి చెప్పి అంటే వాళ్ళు ఎంత శ్రమలు పడ్డారు మరి మాకు మంచి అవకాశం ఇచ్చిన అని అనుకుంటా ఉంటా వాక్యం చెప్పేటప్పుడు కూడా ప్రభా కానీ అలాంటి భారం కలిగి ఉండాలి అలాంటి భారం మనం రావాలనేసి నేను ఆశ పడతా ఉంటానమాట ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఎన్ని అంటే వస్తూనే ఉంటాయి కానీ చాలా సార్లు చెప్పిన సాక్షాలు కూడా నాకు రీసెంట్ గా కూడా ప్రతిసారి ఎప్పుడు అనుకోండి ఇతరుడు సాయం చేస్తా ఉన్నాడు ఫైనాన్షియల్ గా కానీ ఇంకా సర్కుల్ ఏ కావాల్సినప్పుడు కూడా మా సిస్టర్ నాకు హెల్ప్ చేసింది ఇంకా చాలా సార్లు స్కూల్లో కూడా నాకు ఎప్పుడు కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుండే నేను కేబీపీఎం వాక్యం చెప్పే రోజు ఇంకా డిస్టర్బ్ అయ్యు ఏదో ఏ టైం అయ్యారు ఒక్కొక్కసారి ఏం అయ్యారు అది నేను అనుకుంటా ప్రభా మరి చెప్పకుండా నాకు ఇచ్చిన టైంకి నేను చెప్పాలి మరి వేరే ఇవ్వాలంటే అది ఎట్లనో ఇన్సల్టింగ్ ఉంటుంది ప్రభా నేను చెప్పాలి చెప్పాలనేసి అంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటారు ముందు ఇచ్చిననుకో ముందే చెప్పేసి అయిపోతుంది అని అట్లా అనుకు కానీ దాన్ని భారంగా తీసుకోవద్దు మనం ఒక మంచి బ్లెస్సింగ్స్ అనేసి ఉద్దేశంలో తీసుకోవాలని నేను నేర్చుకున్నా భయపడకుండా అది ఒక మనం అనుకుంటాం కదా ఒక పని పని అన్నట్టు కాకుండా రియల్ గా ఆత్మీయంగా అది ఒక రియల్ గా నేను ఎంత ఆశీర్వప ఆశీవదింపబడుతున్నా అని ఉద్దేశంలో తీసుకోవాలని నేను ముందుకు వచ్చిన నేను నాకు ఇచ్చిన సమయం బట్టి బ్రదర్స్ కి సిస్టర్స్ కి అందరికి థ్యాంక్ చెప్తున్నాను దేనికి వందనాడు ప్రేజర్ అందరికి ప్రేజర్ సిస్టర్ థ్యాంక్ అందరికి కాబట్టి సమయం బాగా మించిపోయింది కాబట్టి అందరు చాలా ఓపికతో ఉన్నారు దేవునికి వందనాలు మీ అందరికీ థ్యాంక్స్ తర్వాత చివరగా కొత్త లీడర్ని మనం అనౌన్స్మెంట్ చేస్తున్నాం ఈ లీడర్షిప్ అనేది మీరందరూ ఇందాక చెప్తా ఉన్నారు నీకు రెండు మాటలు చెప్పి నేను వాళ్ళకి అప్పగిస్తాను చాలా మనకి సమస్యలు బాధలు కష్టాలు ఇవన్నీ వస్తాయని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు కదా ఇందాక మేము మనందరూ ఎందుకంటే మధ్యవర్తికి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది మధ్యవర్తి అంటే ఎవరంటే ప్రజలకి దేవునికి మధ్యవర్తి ఈ లీడర్షిప్ లీడర్ లీడర్షిప్ అన్న వాళ్ళు ఎవరంటే దేవునికి మనకి మనకి ప్రజలకు మధ్యవర్తులు అనమాట కాబట్టి వీళ్ళకి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది దుష్టుడు అటాక్స్ ఉంటాయి కానీ యుద్ధం మటుకు దేవుడే చేపిస్తాడు కాబట్టి లీడర్షిప్ అంటే గొప్ప ఆధిక్యత అది అసలు అలాంటి ఆధిక్యత అది వచ్చిందంటే అది ఎంతో గొప్ప కదా మోస మోస లక్షల మంది నడిపించింది ఇస్రాయల్ ప్రజల ఐగుప్తు నుంచి అంటే ఎంతగా అతను శ్రమనుభించాడు మీకు తెలుసు మోజస్ గురించి ఎన్ని ఇబ్బందులు పెట్టారు అతన్ని అయినా కానీ ఓపిక తోటి ప్రజలందరినీ కానాన దేశం తీసుకెళ్ళాడు అంటే అంతగా ఆయన నడిపింపబడ్డాడు అరణ్యంలో శోధింపబడ్డాడు ఇవన్నీ కూడా మనకి అనుభవాలు అన్నట్టు ఈ అనుభవం మనకు లేకపోతే ఆయన క్రీస్తు శ్రమలలో మన పాలు కాలేం ఈ ఓపిక ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు ఇస్తారంటే మనము రేపటిదేనో నీ మినిస్ట్రీలో నీకు ఆ ఓపిక ఉండాలా దేవుడి ఒక లీడర్షిప్ లాగా పెట్టినప్పుడు అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలా ఓపిక నేర్పించే లాగా ఉండాలా ఇది ప్రభు నుంచి నేర్చుకుంది మనం కదా కాబట్టి కష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఏమొచ్చినా కానీ ఆయన ప్రొటెక్షన్ మనకుంది అనేది మనం మర్చిపోకూడదు ఇప్పుడు కూడా అందుకే బైబుల్ ఒక మాట రాయబడుతుంది నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియో నా ప్రవక్తలకు కీడు చేయకూడదని నేను ఆజ్ఞయించి ఆయన ఎవరి మీదనైనా వారికి హింస కలగజీయలేదు ఆయన కొరకు రాజులను గద్దించాను రాజులనే దేవుడు గద్దించిండు తన బిడ్డలకు హాని చేయకుండా మనకు హాని చేస్తారా ఈ ధైర్యంతో విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలా ప్రార్థన కాబట్టి చివరిగా ముగ్గురు ఇద్దరు ముగ్గురు సాక్షుల చేత అది స్థిరపరచబడుతుంది చంద్రశేఖరానికి వచ్చిన తలంపు తర్వాత తలంపు ఆయనకు వచ్చింది తర్వాత స్వప్నశిస్తులు బయలుపరచబడింది దేవుడు నాకు కూడా బయలుపరిచి ప్రతి దశలో ప్రతి లీడర్ని ఎవరు అనౌన్స్మెంట్ చేయాలని మేము ముందే ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడి ముగ్గురు ఒకటే తలంపు వచ్చింది అన్నా మన నెక్స్ట్ ఏంటంటే బ్రెదర్ ఫోన్ చేయి బ్రెదర్ వాళ్ళ బ్రదర్ కని చెప్తే ఆయన ఫోన్ చేయటం ఇంకొక సిస్టర్ చెప్ ఇవన్నీ ప్రభులుంచి కలిగింది ఇవన్నీ కూడా కాబట్టి పశుదాత్మ నడిపింపు ఆయన మన మధ్యలో ఆయన ఆత్మ మన మధ్యలో ఉంది కాబట్టి మనం భయపడకూడని వాగ్దానం ఉంది మనకి కాబట్టి ఆయన నడిపిస్తాడు కొత్త లీడర్ ఎవరంటే ప్రియాంక సిస్టర్ జాన్ బెదర్లో మిస్సెస్ ఆమెకి దేవుడు దేవుడు మాకు ప్రేరేపిన ప్రకారంగా ఆయన బయలుపరిచిన ప్రకారంగా ఆ సిస్టర్కి ఇవ్వాలని దేవుడు ప్రేరేపించిండు ముగ్గురు సాక్షుల ద్వారా కాబట్టి ఆ సాక్ష్యం ద్వారా ప్రభు ఆమోదు ప్రకారంగా ప్రియాంక సిస్టర్ జాన్ బెదర్ మిస్సెస్ ఈ లీడర్షిప్ అప్పజెప్పబడుతుంది రేపటి నుంచి వాళ్ళు ఈ ఆరాధన కొనసాగిస్తారు కాబట్టి మనం అందరం ఆ సిస్టర్ గురించి మనం ప్రార్థన చేస్తాం వాళ్ళ ఆ సిస్టర్ కి సపోర్ట్ గా ఉందాం కాబట్టి ఫోన్ కాల్స్ చేయాలా కాబట్టి ఒక దశలో చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటది కాబట్టి ఎందుకంటే ఈ చెప్పే వాక్యం చెప్పేవాళ్ళు ఈ రోజు నాకు కుదరదు రేపు కుదురుతుంది అని చెప్తా ఉంటారు కాబట్టి మనం ఓపిక తోటి వాళ్ళకి ఇది ప్రేమ సిద్ధాంతం కాబట్టి ఓపికతోటి మనము ఒక పరిచర్య మనం కొనసాగించుకోవాలా రేపు ఏదైనా వాక్యం ఉందన్నప్పుడు ఈ రోజు వాళ్ళకి అనౌన్స్మెంట్ చేయాలా కాబట్టి అందరికీ లిస్ట్ తయారు చేయబడింది ఆల్రెడీ పెట్టేసిన లిస్ట్ ఆ లిస్ట్ ప్రకారంగా మీరు చూసుకోండి ఎవరు ఏ డేట్స్ ఏ వాక్యం ఉందో కాబట్టి ఆ డేట్స్ ప్రకారంగా మీరు సిద్ధపడండి మీకు ఎన్ని పనులు ఉన్నాయి కానీ ఆ రోజు మటుకు పనులు ముగించేసుకోండి ఎందుకనంటే కనీసం నెలకు ఒక్కసారి కూడా ఒక గంట సమయం కూడా ప్రభు సమయం మనం కేటాయించకపోతే మనం ఈ లోకంలో ఏం చేసినా కూడా అంతా వ్యర్థమే కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ డేట్స్ మీరు చూసుకొని దాని ప్రకారం సిద్ధపడి ప్రార్థన వచ్చి వాక్యాలు చెప్పండి ఈ యూట్యూబ్ ఛానల్స్ చాలా మంది హండ్రెడ్స్ ప్లస్ వెళ్ళిపోతున్నాయి ఈ వాక్యాలు చాలా మంది వింటున్నారు ఈ వాక్య చాలా మంది ఆ ఛానల్ ను కూడా యాడ్ అయిపోతున్నారు కాబట్టి మనం ఆ రీతిగా ప్రభు మనం నడిపిస్తున్నాడు దేవుడు బయలుపచ్చి పత్తిది మనము స్ప్రెడ్ చేసుకుంటా ఈ లోకంలో ఉన్న పత్తి ఆత్మలకు మన విమోచన కలిగించాలా కాబట్టి ఆ రీతిగానే మనం అందరూ ముందు కొనసాగాల కాబట్టి దేవుడి ఇచ్చిన ఈ గొప్ప ధన్యత మనకి ఈ కేబిపిఎం కాబట్టి ఎంతగానో అందరూ బలపరచబడ్డం ఇది ఆల్రెడీ 150 ఫిఫ్టీ డేస్ కి క్లోజ్ కావాల్సింది కానీ అక్కడికి వెళ్ళి ఎంతగానో ప్రయాసం ఎందుకంటే ఇది ప్రవ్వల కలిగింది ఒక్కరు ప్రయాసం వల్ల ఇద్దరు ముగ్గురు ప్రయాసం వల్ల ఇదంత ఈ రోజు వరకు కొనసాగిందంటే ఖచ్చితంగా ప్రభు నడిపించింది వెనక ఆయన ఉన్నాడు దేవుని ఆత్మ నడిపించిన రీతిగా ఎన్ని విషయాలు బయలుపరచబడ్డాయి ఎంతగానో బల మనం బలపరచబడ్డం ఆత్మీయ ప్రపంచం అంటే ఏందనే ఆ స్థితికి మనం ఎదిగిపోయినామంటే ప్రభు తన ఆత్మ ద్వారా ఎన్ని బయలుపరుస్తున్నాడు ఇంకా మీదట కూడా ఆయన బయలుపరుస్తాడు కాబట్టి మనం అదే ఆరాధన మనం కొనసాగించుకొని ఎవరు కూడా మిస్ కావద్దు ఒకసారి నేను కూడా జాయిన్ కలేని పరిస్థితి ఏంటంటే అవుట్ రీచ్ ప్రేయర్ జరిగినప్పుడు గాస్పల్ అవుట్ రీచ్ ఒక మినిస్ట్రీలో కానీ ఆ లీడర్ అక్కడ ఏమవుతుందంటే ప్రేయర్స్ నాకు అప్ప చెప్తారు కాబట్టి రేపు నుంచి అక్కడ స్టార్ట్ అయిపోతుంది ప్రేర్ ఈ రోజే స్టార్ట్ కావాలి ఆ ప్రేయర్ లో నేను అటెండ్ అవటం వల్ల నేను కేబీపీఎంలో జాయిన్ కాకపోతున్నా ప్రతిరోజు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు ఆ టైంలో తప్ప మిగతా టైంలో రెగ్యులర్ గా వస్తా ఉంటారు కాబట్టి మనం అందరూ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా రండి వాక్యం వినండి బలపడండి ఒక రోజు ఒకనొక దినము ఇవన్నీ మీరు తెలుసుకోకపోతే ఆలస్యం అయిపోతే ఏమైతే తెలుసా ఆ టైంలో చెప్పేట వాళ్ళు ఎవరు కూడా ఉండరు బహు దుఃఖంతో ముని వస్తుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆయన కృపలో మనం బలపడే ఆత్మీయంగా బలపడాలా ఒక శక్తికి మించిన ప్రయాణం మన కొరకు సిద్ధపరచబడింది కాబట్టి ఆ ప్రయాణం కొరకు మనందరూ సిద్ధపడదాం ఈ యుద్ధంలో మనం అంత యుద్ధం దేవుడు మనకి నేర్పిస్తున్నాడు సైనికులాగా తయారు ఒక దినం మనము ఈ ఫీల్డ్కి అడుగు పెడితే దుష్ట శక్తులు కూడా అవి పారాలైపోవాల్సిందే ఆత్మలకు విమోచన మనం కలిగించాలి అలాంటి బలమైన సైన్యములుగా దేవుడు మనం నేర్పచ్చు ఆయన సైన్యములకు అధిపతి ఆయన సైన్యం మనం ఆ రీతిగా మనం ఆత్మలు ఎదగాలని ప్రభు మీకు అందరికీ మనం చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఆ డేట్స్ ప్రకారంగా మీరు సిద్ధపడండి ఎవరు కూడా మిస్ కాకుండా ఉండద్దు ప్రతి ఒక్కరు కాబట్టి చివరిగా ప్రియాంక సిస్టర్ కి ఈ లీడర్షిప్ అప్పజెప్పబడుతుంది ప్రెజ్లాల్ సిస్టర్ జాన్ బేదర్ ప్రియాంక సిస్టర్ ప్రెజలాల్ సిస్టర్ ప్రెజరాల్ సిస్టర్ దేవుడు ఇచ్చిన కృపను బట్టి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి దేవుడు ఈ లీడర్షిప్ మీకు అనుకరించబడింది ఆయన ఆమోదించింది కాబట్టి మీరు ఆయన్ని స్వీకరించండి తర్వాత రేపటి నుంచి మీరు రెగ్యులర్ గా ఈ ఆరాధనలో మీరు మీరు నడిపించండి సిస్టర్స్ బ్రదర్స్ మేమందరం సిద్ధంగా ఉన్నాం మీకు సపోర్ట్ చేయడానికి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సిస్టర్ చెప్పొచ్చు బ్రదర్స్ చెప్పొచ్చు మేమందరం మీకు ఒక ప్రార్థన చేస్తాము మీరు ఇది సమర్థవంతంగా దేవుని శక్తిని బట్టి మీరు ముందు కొనసాగాలని ప్రభు పేరట ఆయన స్థుతిస్తూ ఆయన ఈ లీడర్షిప్ మీకు అప్పచెప్పబడుతుంది కంగ్రాచులేషన్ సిస్టర్ ప్రేజ్ రాడు అందరూ ప్రియాంక సిస్టర్కి అందరికీ ప్రేజ్లాడు చెప్పండి అందరికీ విషయ చెప్పండి వెల్కమ్ సిస్టర్ైజ్ ప్రైజ్ ఆడాక చివరిగా మనం ఆశీర్వాదం తీసుకుందాం అన్న ద్వారా అన్నా ప్రైజ్ లాడ్ అందా మన ప్రభు ఏక కృపా సమాధానం నడిపేటప్పుడు మనందరికీ సదాకాలం తోడైనా